ద్రం విపరేష్మూత్యః పుండరీకౌ పరమధ్య సగస్థాక్రౌ గగనం యశోకస్తస్యంతస్త పాసి వేదా ప్రోక్త వేదాంతేజ ప్రతిష్టి తస్ ప్రకృతిలన పరస్ సమేశర శ్రీ మత్పరహంస పరివ్రాజగాచార్యవర పదవాక్య ప్రమాణ పారా వారేణయమాశన ప్రాణాయామ ప్రహారధారణ్యాన సమాధ్యష్టాంగ అననిష్టా తమశ్చక్రవర్తీ అనా విచ్చిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శనస్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధ్వరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగతస్వతంత్రా ఆిరాజధ విద్యానగరమహారాజధ కర్ణాడక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య వృష్యశృంగ పరవరాధీరా తుంగ భద్రాతీరవాసీ శ్రీమద్ విద్యా శర పాద పద్మా రాధకా శ్రీ మజ్జగరు శ్రీమద్ అభినవ విద్యాస్వామి గురు కర కమల సంజా శ్రీమజ్జగద్గురు శ్రీమద్భారతి తీర్థమహాస్వామినర కమల సంజాతీమద్ శ్రీమద్విధు శేఖర భారతీ మమి దివ్య శ్రీచరణవిందో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మా గురుణురుర్దే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురే నమరవే శనా భిషజే భవరోగిణ నిధే శ విద్యానాక్షిణాే నమ నమో దై మహాదేవ్యై శివాయ సతమ నమ ప్రకృత్యై భద్రాయై నియతృతాస్పద కరారవిందే నారవిందో ముఖారవిందే వినివేశయంత వటస్ పత్రే శయనం బాళం ముకుందో మనసా స్మరామ అంతరాయతి అంతరాయతిపశాంతయే సావనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వగర్థి సంపృ వాగ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణాం నిధయే సర్వీ దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమా అస్మాచార్యపర్యం వందే గురంపరా నారాయణం నమస్కృత్యరం చైవరు దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే యజ్ఞే సచ్యుతోవింద మాధవ అనంతకేశోహృషీకే వాసునోస్ ప్రణతక్లేశనాశాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ కరకలి నిదర్శితాత్మముద్రరికలితీ బర్హచూడ ఇతరకరగృహీతేత్ర మమ హృది gurave gurave gurave మమృదితనోతు్రీమాత్రే ్రీవిష్ణు నమ శివాయ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమీశారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో శ్రీ శారదాదేవి కృపతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నేను రోజున శ్రద్ధాత్రేయ విభాగ యోగం చెప్పుకోనడం జరుగుతోంది శాస్త్రములు తెలియకుండానే కొందరికి స్వభావత వృద్ధుల ఆచారములు అంటే పెద్దల నడవడికను చూడడం చేత శ్రద్ధలు ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తూ అది సాత్వికి రాజసి తామసి అని మూడు విధములుగా ఉంటుంది స్వభావపూర్వకమైన శ్రద్ధలంటూ ఆ మూడు శ్రద్ధలు వివరించారు అదేవిధంగా సాత్వికాది ప్రవృత్తులతో కలిగినటువంటి వారికి సహజంగా ఏ ఆహారాల ప్రీతి కలుగుతాయో చెప్తూ సాత్వికాహారం అంటే సాత్విక ప్రియులకి సాత్విక లక్షణము కలిగినటువంటి వారికి సహజంగా ఏ ఆహారాల ప్రీతి కలుగుతాయి అదేవిధంగా రాజస్యం ఉన్నటువంటి వారికి ఇక తామసం ఉన్నవారి గురించి ఈ మూడు ఆహారముల గురించి చెప్పారు ప్రధానంగా ఆహారం చెప్పి ఆడు తర్వాత చెప్పబోతున్నది యజ్ఞము తపస్సు దానము లేదా యజ్ఞము దానము తపస్సు మీ గురించి చెప్పబోతున్నాడు ఎందుకంటే ఎటువంటి ప్రవృత్తి ఉంటే అటువంటివైపు ఆకర్షించడం లేదా చెయ్యడం జరుగుతూ ఉంటుంది అందుకే సాత్విక ప్రవృత్తి ఉన్నవారు సాత్వికమైన కర్మల వైపు ఆకర్షితులు అవుతారు రాజసాధులు ఉన్నవారు అటువైపు ఆకర్షితులు అవుతారు అయితే భగవానుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వారి స్వభావం ఇది వీరి స్వభావం ఇది చెప్పడం కాదు అని ఉద్దేశం ఎవరు ఏ స్వభావంతో కలిగినప్పటికీ మూడు కలిసే ఉంటే ప్రతివారిలో కూడా ఎక్కువ తక్కువలు తేడా తప్ప అందుకు సాత్విక శ్రద్ధని పెంచుకోమని ప్రధానంగా సాత్విక్ గుణాలు పెంచుకోవాలని చెప్పడమే భగవాన్ యొక్క ఉద్దేశం ఎందుకంటే దాని పూర్వం చెప్పినటువంటి గుణత్రయ విభాగ యోగంలో కూడా భగవానుడు సాత్విక్ గుణం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశాడు సాత్విక్ గుణం పెంచుకుంటూ వెళ్లడమే సాధనకు అత్యంత అవసరం కనుక ఆ సాత్విక ఆహారములు ఇత్యాదులు తెలియజేశారు ఎందుకంటే ఆహారం గురించి మొదలెందుకు మొదలు పెట్టాడు మనం ఏం తింటామో అదే అవుతామని కూడా ఒక మాట ఉన్నది తిండిబట్టే ప్రవృత్తి ఏర్పడుతుంది అని శాస్త్రం చెప్తోంది మనం గతంలో కూడా యుక్తాహార విహారస్య దగ్గర కూడా భగవానుడు చెప్పిన మాట ఇక్కడ విస్తారపరుస్తున్నాడు సరైనటువంటి ఆహార విహారాల వల్లే యోగము కానీ సాధన కానీ ఉంటుంది అంతేగాను నోటు రుచి కోసమో కడుపు నింపుకోవడం కోసమో బ్రతకడానికో మనం తింటున్నామని కాకుండా యోగమయమైన సాధనారూపమైన జీవితం నిర్వహించడానికి గాను ఆహారం కావాలి దానికి కావలసినటువంటి ఆయుష్ సత్వము బలము ఆరోగ్యము ఇత్యాదులు కలగడానికై సాత్విక ఆహారం స్వీకరించాలి అంతేకాదు సుఖదుఖాలు అవతర సంఘటనల వల్ల జరుగుతాయనుకుంటాం కానీ అంతఃకరణంలో సత్వగుణం కానీ ఉంటే దుఃఖము శోకము కూడా జయించవచ్చు అందుకే అవి కలిగేటువంటి శ్రద్ధని తదనుగుణమైన ప్రవర్తనని ఏర్పరచుకోవాలని చెప్పడం భగవానుడి యొక్క ఉద్దేశం ఆహారానికి ఎంత విశేషమైన ప్రాధాన్యం ఉన్నది అనేది నేను అనేక ఉదాహరణలతో చెప్పుకున్నాం మరికొన్ని శాస్త్ర ప్రమాణములతో తెలుసుకుని తర్వాత ప్రకటనలోకి వెళదాం ఛాందోగ్యోపనిషత్తులో ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వశుద్ధ ధ్రువాస్మృతి స్మృతిలాభే సర్వగ్రంథీనా విప్రమోక్ష అను ఒక మంత్రం కనబడుతున్నది ఆహార శుద్ధి ఉంటే సత్వశుద్ధి ఏర్పడుతుంది సత్వం అనగా ఇక్కడ అంతఃకరణశుద్ధి అని అర్థం ఇక్కడ అంతఃకరణశుద్ధి ఏర్పడితే ధ్రువాస్మృతి అంటే నిశ్చయమైన స్మృతి ఉంటుంది నిశ్చయ స్మృతి అంటే బ్రహ్మస్మృతి పరమాత్మకు సంబంధించిన స్మృతి ఎవరిలో నిలుస్తుంది అంటే ఎవరిలో సాత్విక ప్రవృత్తి ఉంటుందో వారిలో నిలుస్తుంది అంతేగాని వాడికి ఎంతో మెమొరీ పవర్ ఉందండి ఎందుకంటే బోల్డ్ విషయాలు గుర్తుపెట్టుకుంటాడు ఆ గుర్తు కాదు ఇక్కడిది ధృవాస్మృతి అంటే నిశ్చయమైన స్మృతి అనగా పరమాత్మకు సంబంధించిన స్మృతి నిలవాలండి మనస్సులో అది నిలిపే శక్తి దేనుకున్నది శుద్ధమైన అంతఃకరణానికి మాత్రమే ఉంది అది ఇవ్వడానికి శక్తి ఆహార శుద్ధి వల్ల కలుగుతున్నది స్మృతి లాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష ఎప్పుడైతే భగవత్ స్మృతి గాఢముగా లభించిందో అన్ని గ్రంథులు విడిపోతాయి అజ్ఞానగ్రంథులన్నీ విడిపోతాయి అందుకు ఉండవలసింది ఈశ్వరస్మృతి అనే మాట మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు పరమాత్మ యొక్క స్మృతి దానికి అడ్డుకున్నది అంతఃకరణ శుద్ధి లేకపోవడం దాన్ని శుద్ధి చేయడానికి ఆహారం అన్నారు ఆహారం అన్నప్పుడు తిన్న కాకుండా మనం స్వీకరిస్తున్న ప్రతి విషయము కూడా సత్వగుణాన్ని పెంచే విధంగా సాత్వికమైన స్వీకరించాలన్న భావం కూడా తీసుకోవాలి అంతేకాదు సర్వమేతన్న భోక్తవ్యం సరిగ్గా మనకి భారతంలో కూడా భాగవతంలో కూడా ఇలాంటి వృత్తాంతాలు కనబడుతుంటాయి కృష్ణపరమాత్మ రాయభారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు చేసిన ఏర్పాట్లు అంతా ఇంత కాదు ఎందుకంటే కృష్ణుడొక్కడు మనవాడైపోతే ఇంకా పాండవులు బలహీనలైపోతారని నాకు తెలుసు అది కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు అనగా ధృతరాష్ట్రుడు చేసిన హడావడి దుర్యోధనుడు చేసిన హడావడి అంతా ఇంత ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ ప్రయాణంలో మధ్యలో మజిలీలు దగ్గర నుంచి ఆయనకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు ఆయన వచ్చేటప్పటికి అనేక మంది రాజన్యులు మహర్షులు కూడా రాయిబార సన్నివేశానికి వచ్చారు కృష్ణుడి మాటలు వినాలని ఆ సమయంలో దుర్యోధనుడు వాళ్ళందరిళ్లలోనూ దుష్టజుమ్మునుడిలు చాలా బాగుంటుందని మొత్తం శుభ్రం చేయించి చక్కగా కృష్ణుడు ఉండడానికి అనువుగా చేసి మంచి మంచి విందులు వినోదాలు అన్నీ ఏర్పాటు చేశారు అక్కడికి కానీ కృష్ణపరమాత్మ అక్కడ రమ్మనంటే ఆయన రానని స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే సర్వమేతన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం క్షత్రురేఖస్య భోక్తవ్యం ఇతి మే ధీయతే మతి హీ కృష్ణ పరమాత్మ దుష్టాభిసంహితం దుష్టుడివైన నువ్వు పెట్టిన అన్నంకి ఒక దుర్లక్షణం ఏర్పడుతుంది దాని భావ దూషితం అంటారు ఇక్కడ భావ దూషితం అంటే భావము చేత దూషింపబడే అన్నం ఎందుకంటే దుష్టభావంతో నువ్వు ననిపిస్తున్న దురుద్దేశంతో సందు దొరికితే బంధించాలను ఉద్దేశం పైగా నిజంగా నా మీద భక్తి లేదు ఏమీ లేదు అంత నటన కృష్ణుడికి తెలియదండి ఎవడ నటనతో ఇస్తున్నాడు ఎవడ భక్తితో ఇస్తున్నాడో కనుక నేను ఎవరింటికి వెళుతున్నానంటే విదురుడింటికి వెళుతున్నాను అన్నాడిక విదుంటికే వెళ్ళి తీసుకున్నాడు ఎందుకంటే తినే పదార్థం నృత్యమో పైగా భోగ్యము అయినటువంటి విషయమే కానక్కర్లేదు అది భక్త్యుపహృతం అని ముందు చెప్పిన పత్రం పుష్పం పొలంతో శ్లోకం ఇక్కడ తెచ్చుకోవాలి ఇలా మన అనేక వృత్తాంతాలు కనబడతాయి కుచేలుడు కట్టుకున్న మూటలోంచి అటుకులు కూడా తిన్న స్వామి అక్కడ ఏర్పాటు చేసినవి ఏవీ స్వీకరించే అన్నానికి భావం ఎంత ప్రధానమో అందుకే తిడుతూ విసుక్కుంటూ చిరాకు పడుతూ దుర్భావాలతో వండిన అన్నం తింటే చాలా బాధ కలుగుతుంది ఒకప్పుడు సత్పురుషుడు ఊరిలోకి వస్తే అతిథిగా పిలిచాడు ఒక ఆయన ఆయన పెద్ద వకీలు ఆయన భోజనం చేసిన వెంటనే ఆ ఇంటి మనవరాలు తిరుగుతుంది ఆ మనవరాలు మెళ్ళలో బంగారు గొలుస్తుంది ఇది కాజేస్తే ఎలా ఉంటుంది బుద్ధి పుట్టింది ఆ సత్పురుషుడికి ఎప్పుడు ఇలాంటి బుద్ధే పుట్టలేదానికి ఎందువల్ల ఉంటుందా అనిపించింది ఆ తర్వాత ఆయనకి అదృష్టమో దురదృష్టమో వమనం అయిపోయింది మొత్తం అయ్యో ఎందుకు ఇలాంటి బుద్ధి పుట్టిందా అని మందలించుకున్నాడు అప్పుడు తర్వాత ఆరాధిస్తే తెలిసిందేంటంటే ఒక దొంగ తన కేసు గెలిపించమని ఆ రోజు పొద్దున్నొచ్చి ఆనపక ఇచ్చేట అది వండి పెట్టే దానితో వికారం పుట్టింది ఇక్కడ అంటే మన వారు ఎంత తిన్నావు ఏమి తిన్నావు అంటే ఎలా సంపాదించేవనే దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి ఆలోచించాలి మన తిన్నది ఎప్పుడూ కూడాను శుద్ధమైనది ధర్మబద్ధమైనది ఉండాలి దాన్ని మన భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది అందుకే సాత్వికం ఈ ధర్మసమ్మతమైన అనేది ప్రధానమైన అంశంగా తీసుకోవాలి అదేవిధంగా జైమిని మహర్షి ఒకసారి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ కా భుక్ కా భుక్ అన్నమాట వినబడిందిట పైకి చూశాడు ఒక పక్షి ఏమిటి తినాలి ఏమిటి తినాలని ఈ పక్షులు మాట్లాడడం ఇలాంటి వృత్తాంతాలు మనకి వేదాల్లో తైత్ర్యం మొదలైన వాటిలో కనబడతాయి అదేదో జ్ఞానస్వరూపమైనటువంటి ఒక జీవుడు అప్పుడు ఆయన మాట చెప్తాడు ఏది తినాలి ఏది తినాలనే ప్రశ్నకి హితభుక్ మితభుక్ రుతభుక్ అని మూడు మాటలు చెప్పాడు హితభుక్ మితభుక్ ఋతభుక్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది హితభుక్ ఏది హితమో అది తినాలి అంటే కాని ఏది ఇష్టమో కాదు శరీరానికి హితమో అది తీసుకోవాలి ఆ తీసుకునేది కూడా మితభుక్ మితంగా తీసుకోవాలి మూడవది రుతభుక్ అన్నాడు రుతం అంటే సత్యం వ్రతగం సత్యం పరం బ్రహ్మ అనే మంత్రం ఉంది కదా వ్రతం అంటే సత్యం అంటే ధర్మం అనర్థం కానీ మూడు ప్రధానం హితం హితమైన తినాలి మితంగా తినాలి ధర్మబద్ధంగా ఆర్జించిన తినాలి ఎంత చక్కగా ఆహార విషయంలో ఋషులు ఎంత చక్కటి సిద్ధాంతాలను మనకు అందించారో చూడండి తదనుగుణంగా జీవిస్తే ఆ జీవిత ఆరోగ్యవంతంగానే ఉంటుంది కదా అదేవిధంగా సుస్నిగ్ధ మధురాహారా చతుర్ధాంశ వివర్జిత భుజ్యతే శివసంప్రీత్యే మితాహారశ ఉచ్యతే అంటూ యోగశాస్త్రంలో అఠయోగ ప్రదీపుగా గ్రంథంలో చెప్తున్నది ముందు చెప్పిన సుస్నిగ్ధ మధురాహారా అంటే రస్యాస్నిగ్ధ స్థిరా హుర్జన భగవాన్ ఏం చెప్పాడో అటువంటి సాత్వికమైన ఆహారాలని ఎలా తినాలంటే చతుర్థాంశ విభర్జిత పావు భాగం ఖాళీ పెట్టి తీసుకోవాల కడుపులో నింపేయకుండా పావుభాగం ఖాళీ పెట్టాలట అది ఎలా తినాలి భుజ్యతే శివసంప్రీత్యై మరొకటి కలిసింది ఇక్కడ ఎందుకు తింటున్నామంటే శివ ప్రీతికై అని తినాలి ఇక్కడ ఎందుకంటే జఠరాగ్ని రూపుడుగా ఆయనే ఉన్నాడుగా పరమాత్మ ఆయనకి ప్రీతికై అని తిను అది బుద్ధిని ప్రవృత్తిని కూడా మారుస్తుంది అందుకే ఛాందోగ్యంలోనే ఆహారం గురించి చెప్తూ దాని స్థూల భాగం మాలిన్యమై దాని సూక్ష్మ భాగం ప్రాణమై దాని సూక్ష్మతమైనటువంటి భాగము మనస్సు అని చెప్పాడు ఇక్కడ అందుకే ఆహారమే మనఃకల్పన కూడా చేస్తుంది కనుక శుద్ధమైన మనస్సు సాధనాయోగ్యమైన మనస్సుకి ఆహార శుద్ధి కలగాలి ఇది ప్రధానమైన అంశం అందుకే ఆహారం గురించి చెప్తూ లఘుపాకం ప్రియం స్నిగ్ధం తథా ధాతుప్రపోషణం మనోభిషితం యోగ్యం యోగి భోజనమాచరేత్ యోగి అయినవాడు యోగి అంటే భగవద్ అభిముఖంగా సాధన చేయువాడు యోగ శబ్దానికి ఇదే అర్థం వాడు యోగి అంటే సిద్ధుడైన యోగి కావచ్చు సాధకుడైన యోగి కావచ్చు కానీ తన ప్రయాణం ఎటో స్పష్టంగా తనకి తాను అవగాహన కలిగిన వాడవాడు వాడు యోగి అంటే పరమాత్మను పొందడానికై నేనున్నాను అనుకున్నవాడు యోగి దానికి అనుగుణంగా ప్రవర్తించేవాడు యోగి వాడేం చేయాలంటే లఘుపాకం తెలిసిపోతున్నది లఘుపాకం అంటే తేలికగా అరిగే ఆహారం లఘు అంటే కొంచెమని కాదు తేలికగా వెంటనే రెండు అర్థాలు ఉన్నాయి లఘు శబ్దానికి అందుకే లఘుపాకం ప్రియం స్నిగ్ధం తథా ధాతు ప్రపోషణం ఇది ఎందుకు ఈ శ్లోకం చెప్పాల్సిందంటే ధాతు పుష్టి అనేది శరీరానికి చాలా అవసరం సప్త గురించి మనం లలిత శాస్త్రంలో కూడా చదువుకున్నాం కదా రక్తము మజ్జ మాంసము అస్థి మేధస్సు శుక్రము ఇత్యాది ఈ సప్తధాతువులు పుష్టిగా ఉంటేనే శరీరం పుష్టిగా ఉంటుందండి ఈ సప్త ధాతువులు పుష్టి చెందడానికే ఆహారం తీసుకోవాలి అంతేగాని మనం లేనిపోని ఆహారములు త్యాగం చేసి అందులో ఈ మధ్య డైటింగ్ అనే పేరుతో అసలు ఏవీ తినకుండా ఉండడమో కొత్తగా నేర్చుకుంటున్నారు పైగా అధునాతనమేవో సూచించేవేవో తింటూ ఈ ధాతు పుష్టిని లోపింపజేసుకుంటున్నారు ధాతు పుష్టి లోపిస్తే సాధన జరగదు ఎందుకంటే ఏకాగ్రత కుదరదు శరీరం ఎక్కువసేపు సాధనకి అంకితం కాలేదు స్పష్టముగా దృష్టి నిలవదు పైగా సత్యం సరిగ్గా స్ఫురించదు ఇన్ని దోషాలు ఉంటాయి ధాతులోపాలు వస్తాయి పైగా మంచం పట్టడం ఇచ్చాదూ కూడా ధాతులోపాల వల్ల జరుగుతాయి ధాతు పుష్టి గట్టిగా ఉండాలి అందుకే తినే ఆహారం ఆయా ధాతువుల్ని పెంపొందించేదిగా ఉండగలగాలి ఏ ఆహారం ఏ ధాతువుకు ఉపకరిస్తుందో చెప్తారు అన్ని ధాతువులకు మూల ధాతువైన ఆ పరమేశ్వర స్మరణ పరమేశ్వరి స్మరణ చాలా పవిత్రం చేస్తుంది కనుక ఆహారంకి సాత్విక ఆహారం ధాతు ప్రమోషణం ప్రపోషణం చూడాలి మనోభిషితం అలాగే మనస్సుకు ప్రీతికరంగా ఆహారం తీసుకోవాలి అంతేగాని ఆహారాన్ని కోపంగా తాపంగా బాధతో ఏడుస్తూ తినరాదు అందుకే మనకు అన్నాన్ని ఎలా మర్యాద చేయాలో అన్నం బహుకువీత అన్నం ననింద్యాత్ అని ఉపనిషత్తు చెప్తోంది అన్నాన్ని అందరికీ బాగా ఏర్పాటు చేయాలి అన్నాన్ని ఎట్టి పరిస్థితులను నిందించకు కొంతమంది అన్న నింద విసిరి కొడుతూ ఉంటారు అది మహాదోషం అండి మహాలక్ష్మిని విసిరినట్టే అది మన ధాన్యలక్ష్మి అన్నలక్ష్మి నమస్కారం చేస్తాం అన్నమంతా కలిపి అన్నపూర్ణమ్మని నమస్కారం చేస్తాం ఈ సంస్కారాలను పెద్దవాళ్ళు నేర్ నేర్పారు ఎందుకంటే ఏ సాధనలు చేయకపోయినా అన్నం తింటాం కదా ఆ సాధన ఎవడు అందుకే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్ద మాట ఉంది అందుకే సాపాటు విషయంలో ఇంత జ్ఞానం కొంత చెప్పుకున్నాం మనం తెలుసుకున్నది ఏదో అది చాలా అనిపిస్తుంది మొత్తానికి అటువంటి ఆహారాదుల విషయం చెప్పిన తర్వాత చెప్తున్నది నిన్న మనం ప్రారంభించుకున్న అప్పుడే యజ్ఞ విశేషం ఒక ఉపోద్ఘాతం కింద యజ్ఞముల గురించి సాత్విక యజ్ఞం గురించి చెప్పడం జరిగింది అఫలాకాంక్షో విధిదృష్టో ఇజ్యతే ఎష్టవ్యమేవేతి మన సమాధాయ ససాత్విక ఇది ప్రధానంగా పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పదలుచుకున్నాడో మర్చిపోవద్దు నాయన నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి ఈశ్వరార్థం కర్మనాచరించు అని చెప్పదలుచుకున్నాడు నిష్కామ ఉంటేనే ఫలాకాంక్ష లేకుండా ఫలాకాంక్షతో చేసేవనుకో ధర్మబద్ధమైన ఫలాకాంక్ష చేయు అంతవరకు కానీ నన్ను పొందాలంటే మాత్రం నిష్కామ కర్మయోగమే అవసరము పతనం కాకుండా ఉండడా ఉండాలంటే ధర్మబద్ధమైన కర్మాచరించాలి ధర్మబద్ధమైన ఫలం ఉండాలి అదే నన్ను పొందాలంటే మాత్రం నిష్కామ కర్మయోగమే అది నాయందు ప్రీతి కలిగి అర్పణ బుద్ధితో ఈశ్వరార్థం ఈశ్వర ప్రీత్యర్థం ఈశ్వరార్పణ దృష్ట్యా చేసినట్లయితే అది ఉత్కృష్టమని చెప్పాడు కదా ఆ ఉత్కృష్ట లక్షణం సాత్విక్ గుణం ఉన్న బాగా వస్తుంది కనుక ఇక్కడ సాత్విక తపస్సులు దాన్ని బట్టి చూపిస్తున్నాడు సాత్విక యజ్ఞంలో అఫలాకాంక్షిభి ఫలాకాంక్ష లేని వారి చేత ఆచరింపబడే యజ్ఞం ఏది ఉందో అది సాత్వికమనిపించుకుంటుంది అందులో ఎన్ని లక్షణాలు ఉంటాయంటే విధి దృష్ట విధి అంటే శాస్త్రము శాస్త్రంలో చూసిన దాని ప్రకారంగా అంటే శాస్త్రం ఏ విధంగా చెప్పిందో దాన్ని పరిశీలించి దాన్ని గమనించి ఆచరిస్తాడు పైగా ఈ యజ్ఞం ఆచరించడం వల్ల యజ్ఞోక్తమైన ఫలం ఉంటుంది తప్పకుండా ఉండదని కాదు కానీ ఆ ఫలాన్ని దృష్టిలో పెట్టుకు చేయుడు ఎష్టవ్యమేవేది మన సమాధాయ ఇది ఎష్టవ్యం అంటే ఇది నేను చెయ్యాలి ఇది నా కర్తవ్యం యజ్ఞం నేను చెయ్యాలి అని చేస్తాడు ఇక్కడ ఆ చేసేటప్పుడు కూడా మనస్సును సమాహితపరుచుకొని సమాధాయానికి మొట్ట మాట చాలా గొప్పదండి అంటే ఏకాగ్రం పెడతాడు చేసే యజ్ఞమునందు ఇక్కడ విధి లోపం కానివ్వబడింది ఇక్కడ ఈశ్వరార్థం చేస్తున్నాడు కదా ఫలాకాంక్ష ఉన్నవాళ్ళు ఫలితం ఎక్కడ తప్పిపోతోందో జాగ్రత్తగా చేస్తారు అది వేరే విషయం ఫలాకాంక్ష లేనివారు ఎలగు ఫలాకాంక్షలు అయితే కనుక ఏదోలా చేసేద్దామని చేయత్తా మనస్సును ఏకాగ్రపరుస్తారు ఎందుకంటే ఈశ్వరార్థం చేస్తున్నారు కదా అందుకు వాళ్ళు ఇంకా చక్కగా చేస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ మనస్సమాదాయ అనే మాటకు అర్థం ఏంటంటే పరమార్థమునందు మనస్సు నిలిపి చేస్తారు రెండవ అర్థం ఇక్కడ వారికి పరమార్థమయ్యందు దృష్టి యజ్ఞం అనే కాదు కానీ పరమాత్మయందు మనస్సును నిలిపి వాళ్ళు చెయ్యాలి కదా అని చేస్తారు ఎష్టవ్యం ఇటువంటి వారు సాత్విక యజ్ఞము చేసిన వారు లేదా సాత్విక యజ్ఞం ఇలా ఉంటుంది ఇక చెప్తున్నాడు రాజసం అభిసంధాయతు ఫలం దంభార్థమపిత్ ఇజ్యతే భరత శ్రేష్ట తమ్ యజ్ఞం విద్ధి రాజసం రాజస యజ్ఞం అనేది ఏంటంటారంటే ముందే చెప్పేశాడు అభిసంధాయుత ఫలం దానికి అన్నీ ఆపోజిట్లు అండి ఇక్కడ ఫలాకాంక్ష అంటే రాజసగుణం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫలాకాంక్షలు ఉంటాయి ఏదో ఫలం పైగా ఉపన్యాసం విన్నాం కనుక ఫలం వద్దన్నారు గనుక రేపటి నుంచి అడగనండి అనుకుంటాం కానీ ఉంటాయి అవి ఏం చేస్తాం అందుకే నీకు కోరికంటూ ఉంటే భగవంతుని అడగచ్చు తప్పేం లేదు కోరిక లేకుండే చేయడం గొప్పదే కావచ్చు కానీ కోరికంటూ ఉంటే దాని పేకనొక్కేసి పూజలు చేయక్కర్లేదండి చక్కగా కోరికను అడిగి చేయచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే భగవంతుణ్ణి అడిగేవి కదా అది ధర్మబద్ధమైన కోరిక ఆయన అడిగితే ఎప్పుడు అదే అడగాలి ధర్మబద్ధమైన కోరిక అడిగేవనుక నీకు ఎప్పటికైనా సాత్వికం ఇంకా పెరిగి నిష్కామంలోకి వెళతాం కనుక మొదట రాజసంతోను ప్రారంభమైన నిరుత్సాహపడకుండా సాత్వికం వైపు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి ఇది ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఎందుకు చెప్పడం అంటే మానవులు ఎక్కువగా రాజస స్వభావంతో ఉంటారు దేవతల సాత్విక స్వభావంతో ఉంటారు అని చెప్పుకున్నా ఇంతవరకు తెలుసుకుంటే చాలు మూడవారి గురించి ఎందుకు మూడవరి నేను చెప్పాలా తెలుసు మానవులం కనుక రాజసం ప్రధానంగా ఉంటుంది మానవులకి ఎన్ని కబుర్లు చెప్పినా తత్కాలంగా ఒక శాస్త్రం చదువుతున్నప్పుడు సాత్విక్ గుణం ఉద్బుద్ధమవుతుంది దానితో ఒక వైరాగ్యంలా కలగచ్చు కానీ ఎంత చేసినా వాడు అసలు స్వభావంలో రాజసం ఉంటుంది అందుకే సాత్వికత కలుపుకుంటూ రాజసంతో వెళుతూ రాజసమిస్త్రిత సత్వం సత్వమిస్త్రిత రాజసం మొత్తం చేసుకుంటూ క్రమంగా రాజస్థాన్ని విడిచిపెట్టి సత్వంలోకి వెళ్ళాలి అది సాధనకే ప్రయత్నించాలి ఇది ఉన్నప్పటికీ కూడా చి ఏమిటి ఈ కోరికలు ఎప్పుడు దీనితోనే చేస్తున్నానా ఆయన తత్వం తెలుసుకోవడానికి ఒక్కసారేనా ఎందుకంటే మొదటి తిరుపతికి ఎందుకు వెళ్ళానంటే ఒక్క కోరిక కోసం రెండోసారి ఎందుకు వెళ్ళాను రెండో కోరిక కోసం ఎప్పుడు వెంకటేశ్వరుడు కోసం వెళ్ళింది లేదు ఒక్క స్వామి కోసం అని ఏదైనా ఒక్కసారి ప్రేమగా వెళ్ళి కళ్ళారా చూసామా ఆయన చూసినప్పుడు కోరిక తగులుతుంది పైగా వాడు తీసి బయట విసిరేసే లోపలే కోరి వేసుకోవాలి చాలా కోరుకోవాలి ఇక్కడ ఇలాంటి పరిస్థితి కానీ ఆయన ఎందు అనేది లేదు కదా మనస్సమాదాయం ఒక్కసారైనా ప్రేమ తెచ్చుకోవాలండి ఇక్కడ కానీ సత్వగుణం పెరుగుతుంటే భగవత్ మీద ప్రీతి కలుగుతుంది నిష్కామైన ప్రీతి కలుగుతూ ఉంటుంది ఇక్కడ అందుకే రాజస్థానికి మొదటి ఇది కలుపుకుంటూ నెమ్మదిగా వెళుతూ ఉంటే ఎప్పటికైనా సత్వగుణంలోకి వెళతాం సత్వగుణం లేనిది తత్వం లేదు అది ప్రధానమైన అంశం అందుకే ఇక్కడ రాజస్యం లక్షణం చెప్తున్నాడు అభిసంధాయతు ఫలం ఫలాన్ని అభిసంధించి అభిసంధించే మాటల్లో దృష్టిలో ఉంచుకుని లక్ష్యంగా పెట్టుకునే అర్థం పెట్టుకుని పైగా దానితో చేసింది రాజస్య కర్మే దంభార్థం అదొకటి అంటే ప్రతివాడికి నేను యజ్ఞాలు చేస్తున్నాను అని ప్రకటించడం కోసం అందుకే వీలైతే ఫోటోగ్రాఫర్ను కూడా పెడతారు యజ్ఞం చేస్తున్నప్పుడు ఎంత దీక్షగా ఉన్నాడో వేషం ఎంత బాగుందో చూపిస్తాడు పైగా అవసరమున్నా లేకపోయినా ఎలుగెత్తి చదువుతూ తన యొక్క నైపుణ్యమంతా ప్రజలకి ప్రదర్శించడానికని చాలామంది యజ్ఞాలు చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళందరూ కూడా దాంభికమే డాంభికంగా చేస్తూ ఉంటారు ప్రతి చూడాలని మెచ్చుకోవాలని ఎందుకంటే సత్పురుషుడు అనుకోవాలంటే వాడు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు దండం పెడతారు కదా అలా అనిపించుకోవాలని చేస్తూ ఉంటారు సుమా దంభార్థం యత్ వాడు దంభార్థం చేస్తారు అంటే ఆడంబరం కొరకు మాత్రమే సరే నిష్ట పాటించరు ఆడంబరమే వాళ్ళకి ప్రధానం అందుకు కొంతమంది అప్ అందులో కట్టే వస్త్రము వేసుకుని అలంకారం అవి సరిగ్గా ఉన్నాయిలో జాగ్రత్తగా చూసుకుని ఉంటారు ఎందుకంటే రేపు పొద్దున గ్రూప్స్లో పంపించాలన్నా అది బాగుంటుంది కదా అంతేకాని వాడి నిష్ట దేవుడి గరిక దేవుడికి ఉన్నాడో లేదో తెలియదు ఏదో చేద్దాం మంచి వస్తుంది అని ఇలా ఉండేవాళ్ళందరూ రాజస్సు బరస శ్రేష్ట తమ యజ్ఞం విద్ధి రాజసం తర్వాత వివరిస్తున్నారు తామసులు యజ్ఞం ఎలా ఉంటుందా వాళ్ళకు ఒకసారి శాస్త్రం ఉండదు ఏమి ఉండదు ఇష్టానుసారం ప్రవర్తిస్తు ఉంటారు వాళ్ళ దగ్గర విధిహీనం మొట్టమొదటిగా చెప్తున్నది శాస్త్ర రహితంగా చేస్తారు అసృష్టాన్నం అన్నాన్ని సృష్టి చెయ్యరు అన్నారు ఇక్కడ సృష్టి చెయ్యరు అంటే అర్థం ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు వచ్చే ఋత్విజులకి యజ్ఞ యజ్ఞార్థులు వచ్చిన వారికి అన్నం పెట్టాలి అందుకని వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది ఎందుకు అని యజ్ఞం చేయడం మానేయాలి ఇక్కడ యజ్ఞం వై అన్నం బహుగుర్వీత అనే మాట కూడా యజ్ఞార్థమే చెప్పారు అన్నం చక్కగా వచ్చిన వాళ్ళకి ఋత్విజులకి వీళ్ళందరికీ ఏర్పాటు చేయాలి అంతేగాని కేవలం ఆడంబరం కోసం యజ్ఞం చేయడం ఇటువంటి అన్నాదులు సరిగ్గా లేకపోవడం అనేది తామస యజ్ఞం కింద కలుగుతుంది రాజసయజ్ఞం కంటే ఘోరం తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే వాడి దాంభికానికైనా నేను వాళ్ళు వెయ్యి మందికి పెట్టాను వంద మందికి పెట్టాను అని చెప్పుకోవడానికైనా వాడు చేస్తాడు దాంభికానికైనా ఇప్పుడు దాంభికం లేదు శాస్త్రం తెలియదు ఎవరైనా చెప్తే ఆ పోనీలేద్దు అంటుంటాడు ఇక్కడ అటువంటి వారు మంత్రహీనం యజ్ఞంలో మూడవ దుర్లక్షణం ఏమిటి మంత్రహీనం అంటే మంత్రంలో లోపం అందుకే ఎప్పుడైనా సరే యజ్ఞంలో ద్రవ్య క్రియా మంత్ర లోపములు జరగకూడదండి ద్రవ్యాలకు లోపం జరగకూడదు క్రియకి లోపం జరగకూడదు తన మంత్రానికి లోపం జరగకూడదు అందుకే మంత్రత స్వరత వర్ణత వియక్తుంతూ మంత్రహీనం అనే నిర్వచనాన్ని భగవత్పాల్వారు ఇక్కడ చెప్తున్నారు అంటే వాడే మంత్రంలో స్వరలోపంగా వర్ణలోపంగాని ఉండరాదు కించిత్తు కూడా ఉండకూడదండి ఏం పోయిందండి అలా చదివేసిన చెట్టు చివరికి ఎరక్షర భ్రష్ట అంటాం కదా నువ్వు జాగ్రత్తగా ఉంటూ చివరికి అలా అందుకే మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఏవో లోపాలు ఉంటాయి కనుకనే దానికి పరిహారం స్వామి తర్వాత చెప్పబోతున్నాడు తర్వాత సాత్వికంగా చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాడు స్వామి రాజసమా కొంతనయం తామసం కంటే బెటర్ కదా సాత్వికంతో పోలిస్తేవిడ అల్పుడు కానీ తామసంతో పోలిస్తే గొప్పవాడేగా కానీ వాడికైనా వీడికైనా ఒక పరిహారం స్వామి తర్వాత చెప్తాడు ఎందుకంటే తెలిసినంత మేరకు ప్రతిదీ కూడా యథాశక్తి అనేదేనండి ప్రతివాడికి భగవానుడు కూడా నువ్వు చేయగలిగినంత చెయ్యి అంటాడే తప్ప నువ్వు చేయాల్సిందంతా చెయ్యి అనడు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది మన యథాశక్తి అనేది ఎప్పుడు తెలుసుకోవాల్సింది యథాశక్తి అనేది మనకు కపటం కాకూడదు నీ అంతఃకరణానికి తెలిసి యథాశక్తి అంతేగాని నాకు మళ్ళీ యజ్ఞం ఎప్పుడు పూర్తయిపోవాలంటే రాత్రి ఆరున్నర కల్లా ఒక సీరియల్ వస్తుంది ఆ టైంకి నేను విడిచిపెట్టేయాలి ఇలాంటి కండిషన్లు పెట్టేవాళ్ళు ఉన్నారండి అంతే కదా ఆ సమయంలో నాకు మరొక పని ఉంది ఈ లోపల పూర్తి చేసి ఇయ్యాలి అందులో ఈ మధ్య ఈ దేవాలయాలు వచ్చినప్పుడు ఆ దేవాలయ సంస్కృతి సంబంధం అధికారులు నియోగిస్తున్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే యజ్ఞం ఏంటి అంతసేపు యజ్ఞం అరగంటలు అయిపోవాలని వాళ్ళు ఉన్నారు అధికారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయంటే బాధాకరమైన అంశం ఎందుకంటే లోకక్షేమం కోసం దేవాలయాల్లో యజ్ఞాలు జరుగుతుంటే అసలు దేవుడు లేదు ఆలయము లేదు పద్ధతి లేదు ఆదాయమే ప్రధానమర్గం శాఖలకు సంబంధించినటువంటి వారు ఇటువంటి తామస రూపమైన పనులు చేస్తూ ఉంటారు అలాంటి తామసుల్ని ఆలయ అధికారులుగా నియమించకూడదు అనేటటువంటి బుద్ధి ఈ ధర్మంపై అవగాహన లేని పాలకులకే ప్రజలకు అంతకంటే లేదు ఇటువంటి బాధలో మనం ఉన్నాము ఇక్కడ అందుకే ఎప్పుడైనా ఒక ఆలయం గురించి మాట్లాడాలన్నా దానిపై అధికారం వహించి నిర్వహించాలన్నప్పటికి కూడా తది వ్యవస్థపై గౌరవం కలిగి ఉండాలి అంతేగాని ఎప్పుడో నాలుగు కంపెనీల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఆలయంలో పెట్టడం అనేటువంటిది దోషమే ఇది తెలుసుకోగలరు ప్రజల్లో ముందు అవగాహన కలిగితే వాళ్ళు ప్రతిఘటించగలరు మార్పు తేయగలరు కోరుకుందాం ఇక్కడ ఎందుకంటే వాళ్ళు మంత్రహీనం ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు అందుకే మంత్రం ఎట్టి పరిస్థితుల లోపం రాకూడదు ఎందుకంటే మంత్రాధీనంతో దైవతం మంత్రం అత్యంత ప్రధానం మంత్రంలో ఉన్న శబ్దోచ్చారణ శక్తి ఏదైతే ఉన్నదో దానివల్లనే ఫలం ఉంటుంది దేవత కూడా ఏర్పడుతుంది దేవత అనగా ఒక ఆకృతి కాదు మంత్ర చైతన్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవత అనగా మంత్ర చైతన్యం ఒక మనం జపం చేస్తున్నప్పుడు మంత్రంలో ఒక చైతన్యం ఉద్భవిస్తుంది శక్తి ఉద్భవిస్తుంది అదే దేవత అది ఆకృతిలో కనబడవచ్చు కనబడకపోవచ్చు అందుకే మంత్రమే దేవత అది బాగా తెలుసుకోవాలి అంతేగాని మంత్ర జపం చేస్తుంటే దేవత దృష్టి నిలపలేకపోతున్నానండి దృష్టిని నిలబెడితే చూడగలవను ఆ చైతన్యాన్ని నీకు దృష్టిలో జానంలో రూపం కనబడలేదనేసి మంత్రం ఏది విఫలం అనుకోవద్దు శ్రద్ధగా మంత్రం చేయి శబ్దం మీద దృష్టి పెట్టుకు తత్చైతన్యమే దేవతయిని అనుగ్రహిస్తుంది అలా సందేహం లేదు అందుకే యజ్ఞాదుల్లో వాడబడే మంత్రానికి అంత ప్రాధాన్యం ఉంది అందుకే ఆ మంత్రం ఉచ్చరించడానికి తగిన అధ్యయనం దానికి తగ్గిన జీవన విధానం ఉండాలి కానీ మనకు కలియుగొన్న వైషమ్యాలు కూడా వచ్చేసాయి కదా ఎక్కువ తక్కువ నువ్వేమిటెక్కువ నేనేమిటెక్కువ దీనివల్ల ఇలాంటి వాళ్ళని గౌరవించని ఒక జాతులు తయారవుతున్నాయండి వీటి చాలా ప్రమాదం వాటి గౌరవం వాటికి అందులో మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోమో దైవతం అనే మాట కూడా సామాన్యం కాదు ఇక్కడ అందుకే మంత్రాధీనం దైవతం మంత్రానికి అధీనమే దైవతం ఉంటుంది కనుక మంత్రలోపం ఎప్పుడూ రానివ్వకూడదు ఒకవేళ మంత్రలోపం వచ్చినా పర్వాలేదు అనుకోవాలి తామస సాధకులు అంటారు ఇక్కడ విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం అదక్షిణం అంటే దక్షిణ అనేది చాలా ప్రధానం ఆ దక్షిణ ఇచ్చే పద్ధతి కూడా ఉన్నది ఎవరైతే మన కోసం తన మంత్రశక్తిని అదే విధంగా తన అనుష్ఠాన బలాన్ని రెండు వినియోగిస్తాడండి అంటే మంత్రం చదువునని చెప్పాడు ఆ మంత్రం ఫలించడానికి తగ్గ జీవన విధానం ఉంటుంది ఆహార నియమాలు ఉంటాయి అవన్నీ పాటించిన వాడు మాత్రమే అక్కడ మంత్రప్రయోగానికి వచ్చి కూర్చుంటాడు అటువంటి వాడు తన శ్రమని తపస్సుని యజమాని క్షేమం కోసం చేస్తున్నాడు లోకక్షేమం కోసం చేస్తున్నాడు అంటే చేసిన యజ్ఞలం అంతా ఎవరికి వెళ్ళాలి ఆయనకే వెళ్ళిపోవాలి మరి యజమానికి రావాలి అది ఇంకో దాన్ని వినియోగింపబడాలి అంటే వారికి దక్షిణ ఇవ్వాలి దక్షిణ అనే మాటకు అర్థం ఏంటంటే సమర్థత అంటే నువ్వు చేసిన యజ్ఞము సమర్థవంతంగా ఫలించాలంటే ఏమి చేయాలో దాని దక్షిణ అంటారు ఇక్కడ దక్షిణ ఇవ్వడం వల్ల యజ్ఞం సంపూర్ణమవుతుంది కానీ అంతా చేసి దక్షిణ దగ్గరికి వచ్చి బేరాలు సారాలు గీకడాలు మొదలుపెట్టి అదేవిధంగా ఆ దక్షిణని సరిగ్గా ఇవ్వకపోతే అంటే భగవత్పాలు అంటారు ఉక్త దక్షిణ రహితం ఒకటి చెప్పుకొని దాన్ని ఇవ్వకపోయినా అది దోషమే అలాగే ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా దోషమే అటువంటి యజ్ఞాన్ని అదక్షిణం అంటారు ఇక్కడ శ్రద్ధావిరహితం వాడు తామసుడు వాడి శాస్త్రమేయో అస్సలు ఆసక్తి ఉండదు మరి తామసీ శ్రద్ధ ఉంది కదండి శ్రద్ధావిరహితం ఎందుకన్నారు అంటే శాస్త్రశ్రద్ధ లేదు అని అర్థం ఇక్కడ వాడికి తామసీ శ్రద్ధ స్వభావత వచ్చేసింది వాడు భూతప్రేతాలనో లేదా క్షుద్రమైన వాటినో క్షుద్ర ప్రయోజనాల కోసమో తామసుడు కేవలం క్షుద్రదేవతలను ఆరాధిస్తాడని అనుకోవద్దు వాళ్ళు కూడా ఉత్తమమైన దేవతలను ఆరాధించినా ప్రయోజనం క్షుద్రమైపోతుంది మరి భస్మాసురుడు తపస్య ఒకటి ఆరాధించింది ఎవరిని ఏ పరమేశ్వరుడు ఎందరికో ముక్తినిచ్చాడో ఆ పరమేశ్వరుడిని దేనికోసం ఆరాధించాడు కానీ ప్రయోజనాన్ని బట్టి పరమేశ్వరుడు కూడా ఉంటాడు ఇక్కడ అది క్షుద్ర ప్రయోజనం అయిపోయింది వాడి శాస్త్రం వాడికి ఎక్కదు అందుకే శాస్త్ర విరహితం అని మాడు చెప్పారు విధిహీనమైనది అసృష్టాన్నమైనది మంత్రహీనమైనది అదక్షిణాకమైనటువంటిది ఇదంతా కూడా శ్రద్ధా విరహతమై అటువంటి యజ్ఞము తామసమని పరిచక్షతే చెప్తారు సుమా అన్నాడు ఇంతవరకు మూడు రకాల యజ్ఞాలు చెప్పాడు కదా ఇప్పుడు తపస్సు చెప్తున్నాడు యజ్ఞము దానము తపస్సు ఈ మూడే చెప్తున్నాడు బాగా తెలుసుకోవాల్సింది యజ్ఞం ఎందుకంటే దేవతను ఆనందింపజేయడం కోసం అది ఎందుకంటే బ్రతుకుతున్నాం గనక విశ్వమంతా దేవతామయం నీ శరీరమంతా దేవతామయం దేవతలు ఈశ్వరుని యొక్క శాసన శక్తులు నేను అనేక వాళ్ళు చెప్పుకున్నాం సూర్యుడు చంద్రుడు అగ్ని పంచభూతాలు ఇవన్నీ మన దృష్టిలో అంటే అవి జడములు కావు నువ్వు జడవడానికి నువ్వేవడివి నువ్వు పుట్టక ముందు ఉన్నాయి నువ్వు పుట్టినా ఉన్నాయి నువ్వు సృష్టించలేదు అదొక్కటి తెలుసుకుంటే చాలు నువ్వు సృష్టించనిది నువ్వు పుట్టక నుంచి ఉన్నవి నువ్వు ఉన్నప్పుడు ఉన్నవి నువ్వు పోయినా ఉండేవేవో దేవతలుగాక ఎవరవుతారు ఆ శక్తితో నువ్వు బ్రతుకుతున్నావు కానీ ఆ శక్తులు తయారు చేయలేవే అటువంటి పంచభూతముల్లో నియామక శక్తి ఎవడు పరమేశ్వరుడే ఆ నియామక శక్తి దేవత అనిపించుకుంటుంది ఆ దేవతలు విశ్వంలో ఉన్నారు కనుక విశ్వంలో బ్రతికేవాడికి ఎవడికైనా దేవతలకి యజ్ఞం చెయ్యకుండా బ్రతికే అర్హత లేదు లేకపోతే కృతఘ్నతా దోషం వస్తుంది అది భగవానుడు మొదటి నుండి చెప్తున్నాడు ఇక్కడ ఎవడు యజ్ఞం చెయ్యకుండా బ్రతుకుతాడో వాడు గురించి చెప్పాడు కదా భగవానుడు అఘాయు ఇంద్రియారామో మోఘ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ్యతేహయ్యహ మొదల అధ్యాయులు మర్చిపోవద్దు అప్పుడే నలభై రోజు దగ్గర వచ్చాం కదా ఆ ప్రధానమైన అంశం మరువురాదు అందుకే యజ్ఞంతో జీవించాలి నీ కోరిక లేదనుకో సాత్వికంగా చేయి కోరిక లేకపోవడం సాత్విక లక్షణం అష్టవ్యమితి చెయ్యు అంతేగాని యజ్ఞం మానరాదు అని చెప్తున్నది తామసగుణంతో చేయకూడదు రాజసగుణంతో చేయకూడదు ఇప్పుడు చెప్పబోతున్న తపస్సు యజ్ఞం దేనికంటే విశ్వంలో ఉన్నటువంటి దేవతల పట్ల రుణం తీర్చుకోవడానికి రుణం తీర్చుకోవడానికండి ఇక్కడ ఎందుకంటే ఇవాళ నువ్వు ఒకటి విని అర్థం చేసుకుని కదా మననం చేయగలవు మననం చేయాలన్న శ్రవణం చేయాలి శరీరం బాగుండాలి కదా చెవి బాగుంటే సరిపోదండి బాగా తలనొప్పుకున్నవాడి దగ్గర చెవి ఉంది కదా అని మీరు వేదాంతం చెప్తే ఒక్కడతాడు వాడు అంటే శరీరం అంతా బాగుండాలి ఉంటేనే శ్రవణం అవునా లేదా అండి రెండవది ఆ తర్వాత ఉండవలసిన శరీరం తర్వాత మనస్సు ఇవన్నీ ఉండాలి కదా మరి శరీరం బాగుంది అంటే ఆ శ్రవణానికి దిగ్దేవతలు అధిపతులు సూర్యుడు కంటికి అధిదేవత కానీ ఇందరి దేవతాశక్తులు ఇక్కడ ఉన్నాయా లేదా బయటే కాదు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి వచ్చింది వాడుకుంటున్నాం కానీ ఎలా వచ్చిందో తెలుసుకోలేకపోతున్నాం కానీ ఈ శరీరాన్ని వాడుతున్నవాడు ఈ శరీరంతో ప్రపంచాన్ని అనుభవిస్తున్న ప్రతి కూడాను దేవతలను ఆరాధించాలి అది కృతజ్ఞత ధర్మం ఒకవేళ చెయ్యకపోతే కృతజ్ఞత అనే దోషం వస్తుంది దానివల్ల వాడు యుగం పొందలేడు పరం పొందలేడు పరమార్థం పొందలేడు అందుకు భగవానుడు యజ్ఞం చెప్తున్నాడు యజ్ఞం విశ్వంలో మనం దేవతల పట్ల రుణం తీర్చుకోవడానికి దానం సమాజంలో సాటి మానవుల పట్ల రుణం తీర్చుకోవడానికి తపస్సు ఈ శరీరంలో రుణం తీర్చుకోవడానికి అన్నాడు ఇక్కడ అంటే ఈ శరీరాన్ని తపస్సుతో పవిత్రం చేసుకోవాలి శుద్ధం చేసుకోవాలి నియమంతో అప్పుడు శరీరం కూడా సంతోషిస్తుందిట వచ్చినందుకు చక్కగా వినియోగించుకున్నాడు అని అదేవిధంగా మనల్ని అంతఃకరణ శుద్ధికి చివరికి తపస్సే ప్రధానం కానీ భగవానుడు ఇంతవరకు చెప్పినటువంటిది యజ్ఞం ఇప్పుడు చెప్పబోతున్నది తపస్సు అయితే తపస్సు చెప్పేటప్పుడు భగవానుడు ఏం చేశాడంటే అసలు తపస్సులు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడండి ఇక్కడ సాత్వికి తపస్సు రాజస్ తపస్సు తామస్ తపస్సు చెప్పాలి కదా దానికంటే ముందు అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ ఏ అధ్యా అధ్యాయ ఇది చాలా అనిపించేవి ఇంతవరకు ఆహారం చెప్పాడు అదేవిధంగా యజ్ఞములు చెప్పాడు ఇప్పుడు తపస్సు చెప్పేటప్పుడు మూడు రకాల తపస్సులు ఉంటాయి ఇవి సాత్విక రాజస్థామస్సు కాదు ఈ మూడు రకాల తపస్సులు సాత్విక రాజస్థామసులకి చెప్పబడుతుంటాయి ఇది ప్రధానంగా మొదటి చెప్పిందంతా సాత్వికమైన వాటికి తగ్గట్టుగానే మూడింటి నిర్వచనాలు చెప్పాడు ఇది మొదటి తపస్సు శారీర తపస్సు అంటే శరీరంతో చేసే తపస్సు ఒకటి వాంగ్మయ తపస్సు మాటతో చేసే తపస్సు ఒకటి మూడవది మనస్సుతో చేసే తపస్సు త్రికరణాలే తపస్సు ఇంకేమీ లేవండి మీరు ఎన్ని చెప్పండి ఇవే ఇంద్రియాలన్నీ శారీరం కిందకు వచ్చేసాయి ఇక ఆ తర్వాత వాక్కులు మూడవది మనస్సు ఈ మూడు తప్ప మనకి ఇంకేమైనా ఉన్నాయా ఆలోచించి చెప్తారా మూడు తప్ప మనకు ఒక మరొకటి లేదు అందుకే మంచికైనా చెడుకైనా ఈ మూడే భగవంతు ఇచ్చిన బట్టి కరణములు అంటారు కరణం అంటే ఉపకరణములు అనగా టూల్స్ ఇవి మనం తీసుకుని వాడుకోవాలి ఈ మూడింటిని అంటే ప్రతివాడికి త్రికరణాలు ఉంటాయి పాపాలు చేసినా దానితోనూ పుణ్యాలు చేసినా దానితోనే వాటిని నిందించరాదు వాడుకోవాలి ఇక్కడ శరీరాలను ఎందుకు నిందించడం అంటే కేవల భోగార్థం వాడుతున్నప్పుడు ఏమిటి శరీరం అంటాం కానీ ఇదే శరీరం యోగార్థం వాడుకోవడానికి ఇచ్చాడు ఎంత అద్భుతమైన శరీరం అక్కడి ఇదే వర్ణిస్తారు ఏం అద్భుతమైన శరీరం అండి ఎందుకంటే భగవత్ ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నది మానవుడు యంత్రాలు చేసి గొప్పవాడు అనుకుంటున్నాడే మానవుడనే యంత్రాన్ని చేశాడు భగవానుడు ప్రకృతి శక్తితో ఇది సామాన్యమైన అందుకే మూడు కరణములు వాడుకోవడమే తపస్సు ఎలా వాడుకోవాలి కొందరు తపస్సు కోసం వాడరు తప్పించడం కోసం వాడుతుంటారు తప్పించడం అంటే లోకం కోసం తప్పించేది తపస్సు అంటే పరమార్థం కోసం తప్పించేది కనుక తప్పించడం ఒకటే తప్పించడం అంటే క్లేశమే శరీరాన్ని క్లేశపరచడమే అంటే ఇష్టం లేకుండా చేయాల్సిందే అంతే అంటే భోగాలు ఆకర్షిస్తుంటాయి పరిగెత్తట కానీ కూర్చోవాలంటే అంత కష్టం అండి ఇలాంటివన్నీ కొంచెం శరీరాన్ని కష్టపరచడమే తపస్సు క్లేశింపజేయడమే తపస్సు కృషింపజేయడమే తపస్సు అయితే కృషింపజేయడం ఎలా ఉండాలి అంటే ఒక పొల్లను వంచితే తప్ప పర్వాలేదు కానీ మరీ వంచిది విరిగిపోతుంది అది తెలుసుకోవాలి ఇక్కడ ఆ లిమిట్ అనేది వీడికి తెలియాలి ఇందాక చెప్పిన ఆహారాదులు ఇవన్నీ కూడా దానికి తగ్గట్టు చేసుకోవాలి ఇక్కడ అనగా తపస్సు ఏమిటి అంటే చెప్తున్నాడు పైగా తపస్సు ఎందుకు ఇది ఒకటి తెలియాలి కదండి సర్వమేత తపో మూలం ఒక మాట ఉన్నది ఇవాళ ఒకటి బ్రహ్మజ్ఞాని సిద్ధ పురుషుడు అయ్యాడన్నా వాడి తపస్సే కారణం అంతే కదా మనం ఇవాళ ఏదైనా తింటున్నామంటే మనం ఇదివరకు చేసిన తపస్సులే దీనికి సంబంధించిన తపస్సులు కానీ ఒకనొక మంచి పనే ఇవాళ మనల్ని బ్రతికిస్తుంది కేవలం భౌతిక కష్టం మాత్రమే కాదు శాస్త్రచోదితమైన ఒక సత్కర్మని మనం తెలుసో తెలియకో గతంలో అనుభవించే గనకనే అడిగో అడగకుండానో భోగాలు అనుభవించగలుగుతున్నాం ఇది గుర్తుపెట్టుకోగలగాలి అది యజ్ఞం వల్లనే ఇవాళ మనకు లభించింది మళ్ళీ యజ్ఞం వల్లనే తర్వాత జన్మకి లభిస్తుంది యజ్ఞో యజ్ఞైన కల్పతాం యజ్ఞం వల్లనే అన్నీ వస్తున్నాయి తపస్సు వల్లన్నీ వస్తున్నాయి తపో యజ్ఞములు చాలా ప్రధానమైనది మూడు దానం ఈ మూడు కర్మలు మానవుడు ఎప్పుడు మానరాదు యజ్ఞము దానము తపస్సు ఈ మూడు ఆచరించాలి అది తెలుసుకోవాల్సినది సనాతన ధర్మం ఎంత స్పష్టముగా ఇక్కడ వివరిస్తుందో చూడండి విభాగ రూపంలో ఇంతవరకు యజ్ఞములు అంటే మనకే తెలిసిపోయింది యజ్ఞము అది చేద్దామని అనుకోవాలి అలాగే ఇప్పుడు తపస్సులు చెప్తున్నాడు మూడు రకాల తపస్సులు తీసుకుని వీటి యొక్క ఉత్కృష్ట స్థానం చూడాలి పైగా లోక వ్యవహారాలు పొద్దుట నుంచి మనం అందరికీ కదా లోకంతో వ్యవహారం అంటే మనుషులతోనే కాదు మనం సంపాదించాలి కష్టపడాలి అవి తీసుకొచ్చుకుని మనకు అనుకూలంగా వా మార్చుకోవాలి వినియోగించుకోవాలి పేర్చుకోవాలి సర్దుకోవాలి ఎంత ఎనర్జీ దానికి ఖర్చు చేస్తా చెప్పండి ఇక్కడ బోరుడంతా శారీరక శక్తి బౌద్ధిక శక్తి దానికి వినియోగిస్తాం దానితో శక్తి వాడితే తగ్గదా చెప్పండి తప్పకుండా క్షీణిస్తుంది దాన్ని అన్నంతో వాడితే నింపుకుంటున్నాం అనుకోవద్దు మనం అన్నం తినడం కూడా కర్మే కదా దానితో కొంత క్షయిస్తుంది ఇలా మనం చేస్తున్న వ్యవహార రూపమైన కర్మల ద్వారా క్షీణించే ఒక ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పూరించే ప్రక్రియ తపస్సు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ప్రతివాడు తపోజీవనం చేసుకోవాలి ఏదో కొంతసేపైన తపస్సుకు వినియోగించుకోవాలి జీవితంలో ఈ తపస్సుకు వినియోగించుకోవడం వల్ల వాడిలో తిరిగి ఆ శక్తి అంతఃకరణంలో పుంజుకుంటుందండి ఆ శక్తి పుంజుకుంటేనే తర్వాత మిగిలినవన్నీ చేయగలడు అందుకు గమనించండి నిగ్రహశక్తి సంపన్నులై ఉన్నటువంటి వారు తపస్సంపన్నులకి వాళ్ళ వాక్కుకు శక్తి వస్తుంది వాళ్ళ చూపుకు శక్తి వస్తుంది వాళ్ళ సంకల్పానికి శక్తి వస్తుంది లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎందరో తపస్సులు వాళ్ళ కాళ్ళు కలిగి అన్నం పెడతాం వాళ్ళు దేవుళ్ళు అవతార పురుషులు అంటాం వాళ్ళ తపస్సు వల్ల దేవతాశక్తిని పొందేరే తప్ప అక్కడ ఆకాశం నుంచి దిగేరు అనుకోవద్దు ఇక్కడ తపస్శక్తి సంపన్నులు వారు అందుకే తపస్చక్రవర్తి అంటున్నాం గురువుల్ని ఆయన రాజ్యానికి చక్రవర్త ధనానికి చక్రవర్త ఆస్తిపాస్తులకి చక్రవర్త కాదు తపస్చక్రవర్తి తపస్సులో చక్రవర్తి అందుకే వెళ్ళి పాదాల మీద పడుతున్నారు ఇక్కడ తపస్సు అంత గొప్పతనాన్ని ఇస్తుంది మనకి ఇక్కడ తపస్సు ముఖ్యం తపస్సు మూడు రకాలుగా ఉంటుంది శారీర తపస్సు అదేమిటో చెప్తున్నాడు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యమహింస శారీరం తప ఉచ్యతి ఇది ప్రధానంగా చెప్పబడుతుంది ఇక్కడ అంటే విశేషించి దేవతల్ని ద్విజులను గురువులను ప్రాజ్ఞులను పూజించడము ఇది శారీర తపస్సులో చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి శరీరంతోనే కదా చేస్తాం శరీరంతో కనబడే వాటికే చేస్తున్నాం దేవతలు ఇది ముందే చెప్పుకున్న దేవతలను ఆరాధించాలి శరీరంతో శరీరంలో ఇంద్రియాలన్నీ దేవహితం యదాయుహు అని వేద మాతే చెప్తోంది ఉపరిషన్ మంత్రములు శా వేద శాంతి మంత్రములు కూడా మనకు చెప్తున్నాయి కదా వ్యసేమ దేవహితం యదాయు ఆయు ఉన్నంతకాలం కూడా ఈ శరీరాన్ని దేవతల హితం కోసం దేవతల హితం కోసం ఎందుకు మా హితం కోసమే చుట్టూ తిరిగి దానికే వినియోగిస్తున్నాం భద్రం కన్నే భిశృనియామదేవ మంచి మాటలు వినాలి మంచివే చూడాలి అంటే మేము పని కట్టుకుని మంచివే వినాలి అనుకుంటే నీ వల్ల అవుతుందా చెడ్డవార్తలు చెడ్డ సంఘటనలు కూడా జరుగుతాయి కానీ దేవహితానికి ఎవడు ఆయువు వినియోగించబడుతుందో వాడికి శుభమే వినబడుతుంది శుభమే కలుగుతుంది వాడి జీవితంలో మంగళం కలుగుతుందని అర్థం ఇక్కడ అందుకు ముందు దేవతలను ఆరాధించాలి ఎన్ని రుణాలు ఇచ్చి ఎన్ని ఎంత చేస్తే దేవతలు మనం తీర్చుకోగలమండి ఇక్కడ ఇంద్రియములన్నీ పనిచేయడానికి కారణం దేవతలే అందుకే దేవతలకు వెళ్ళవేళ్ళలా నమస్కారం చేసుకోవాలి ప్రాతకాలం నుంచి అందుకే సంధ్యాదుల్లో కూడా ప్రతి దిక్కు దిక్కునో తిరిగి దేవతలకు నమస్కారం చేస్తాం నమ్మ ప్రాచ్య దిశే యాశ్చ దేవతా తూర్పు దిక్కును తిరిగి అక్కడున్న దేవతలకు నమస్కారం తూర్పు దిక్కు ఇంద్రుడే అనుకుంటాం కానీ ఇంద్రుడు ఇతర దేవతలు కూడా ఉంటారండి ఇక్కడ వారికి నమస్కారం దక్షిణ దక్షిణ దిశలో నమస్కారం అసలు ప్రదక్షిణ అనేది ఏర్పడింది ఆయా దిశల్లో ఉన్న దేవతలందరికీ నమస్కరించడం కోసమే అందరు దేవతల స్వరూపంతో ఉన్న పరమాశ్వరుడికి మనం నమస్కారం చేసుకుంటున్నాం అందుకే దేవతారాధనలో నిత్య నైమిత్తికాది కర్మలతో మనం దేవతలను ఆరాధిస్తూ ఉంటాం పైగా దేవ అని వచ్చిందిప్పుడు తెలుసుకోవాల్సింది దేవతలు పితృదేవతలు ఉభయుల్ని కలుపుకోవాలి ఇక్కడ దేవతారాధన ఎంత పితృదేవతారాధన కూడా వాళ్ళు కూడా పితృదేవతలు కూడా దేవగణముల్లో వారే వారిని కూడా ఆరాధించవలసింది ఇది దేవతారాధన రెండవది ద్విజ ద్విజ అంటే వేదాది విద్యలని సంస్కారాలని పొంది తత్ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు ఒకడు నిన్నటి వరకు తాగి తిరిగిన వాడే ఒక్కరోజు మాల వేశాడంతే మాల వేసి పొట్టి ఇంకా వాడిని పేరుతో పిలవకూడదు స్వామి స్వామి పిలవాలట నలభై రోజులు వాడు తాగకుండా తిరగకుండా భగవన్నామం జపం చేస్తూ ఉన్నందుకు వాడిని స్వామి స్వామి అని అరే సంస్కారం పొందిన దగ్గర నుంచి ఆహార నియమం పాటిస్తూ భగవచ్చంతన చేస్తూ వేదాది విద్యలను పాటించేవాడి జీవితాంతా నమస్కరించొద్దా చెప్పండి ఇక్కడ అందుకే ద్విజుల్ని నమస్కరించడం అంటే శాస్త్రవేత్తలైనటువంటి వారు వేద జీవనం గడిపేవారు ఆ వేద చెప్పినటువంటి అనుష్ఠానాదులను చేసిన వారిని పూజించుట ఇది వ్యక్తి పూజ కాదు వారు ఇందు వేదమాతక పూజ ఇక్కడ అలా గురు పూజ గురువులు గురువులు అంటే సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని బోధించిన వారి గురువులు గురువులనే మాటకు మనకి ఒక్క అక్షరం నేర్పిన వాడిని కూడా గురువుగా గౌరవించాలి అంటారు గౌరవస్థానం కానీ అనేక రకాల గురువులు ఉంటారు లౌకిక విద్యలు నేర్పిన దగ్గర నుంచి పరమార్థ విద్య నేర్పే వరకు ప్రతివారు పూజ్యులే కానీ భగవత్ స్వరూపంగా పూజించవలసింది మాత్రం ఎవరు అధ్యాత్మ విద్య నేర్పుతున్నారో వారినే అన్నారు ఇక్కడ అంటే ఉపాసన అదేవిధంగా ఉపనిషత్ ఈ విద్యలను బోధించేవారిని గురువులు అంటారు అది నా స్వరూపమే అని మనకు గురుచరిత్రలో నారాయణుడు చెప్తాడు సరిగ్గా విశేషించి అది వేదధర్ముడు దీపకుడు అనేటువంటి కథలో దీపకునికి నారాయణడే కనబడి చెప్తాడు ఎవడైతే ఈ విధంగా గురువుని పూజిస్తాడో వాడు నన్ను పూజించినట్లే అటువంటి అధ్యాత్మ విద్యని వేదాంత విద్యని బోధించేవాడు వాడు నాశ్వరు ఇప్పుడేం తెలుసుకోవాడికి నాకు భేదం లేదు అటువంటి గురువుని గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవోమహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువైన హరణం కాకుండా మనశ్చెన్న లగ్నం గురే గురంగ్రి పద్మే తతక్యం తతక్యం తతక్యం ఎన్ని సాధించినా గురుపాద పద్మాలపైని మనస్సు లగ్నం చెయ్యనప్పుడు అవని వ్యర్థమే అని చెప్పాడు ఇక్కడ అందుకు దేవద్విజ గురు తర్వాత ప్రాజ్ఞుల్ని పూజించడం ప్రాజ్ఞులు అంటే పండితులు అని అర్థం ఇక్కడ అంటే వివిధ శాస్త్రములు తెలిసిన మహాత్ములు వారిని పూజించాలి వారి ఇతర ప్రవర్తన గురించి మనకు అనవసరం వాళ్ళు ప్రజ్ఞులు కనుక ఎప్పుడైనా ఎవరి దగ్గరగా మనం వారిలో ఏం చూసి వెళ్ళమో దాన్నే గౌరవించాలండి మొత్తం జీవిత చేతులు స్టడీలు చేయక్కర్లేదు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయనలో వైద్య వల్ల మీరు వెళ్ళారు అంతేగాని పర్సనల్ హిస్టరీ అంతా చూసుకుని మీరు రాత్రులు తాగుతారటండి అని అడగకూడదు మీరు ఎందుకు వెళ్ళారు అది చేసుకోవాలి ప్రాజ్ఞులు ప్రాజ్ఞులు అంటే నిజానికి ఆచరణలోనూ ఆలోచనలో కూడా జ్ఞానులైన మహాత్ములు ఎందరందరందరూ ఉంటారండి భారతదేశంలో వీరు కొదవలేదు అలాంటి వారు ఉన్నారు కనుకనే ఈరోజు మనం చెప్పుకోవడానికి ధర్మం మిగిలింది తరించడానికి మార్గాలు ఉన్నాయి భారతదేశానికి రక్షకులు ప్రాజ్ఞులే వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి కాలంలో మార్పులు ఆ కాలానికి అనుగుణమైన మార్పులకి తగ్గట్టుగా వారు విజ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు అనేక విధాలుగా మనకి కనుక ఋషులిచ్చినటువంటి విజ్ఞానాన్ని తాము అర్థం చేసుకుని అవగాహన పరచుకొని బోధనాదుల ద్వారా అందించే వాళ్ళందరూ ప్రాజ్ఞులని చెప్పబడుతుంటారు అలాంటి పండితుల్ని ప్రాజ్ఞుల్ని ఆ విద్యని గౌరవించాలి ఇదంత విద్యని గౌరవించే పద్ధతి అంటే అమ్మ సరస్వీ మాత్రం మనం గౌరవిస్తున్నాం సరస్వీదేవి అంటే వీణ కనబడే రూపమే కాదు విద్యలన్నీ సరస్వీ రూపాలే ఆ విద్యలు ఎవరి ద్వారా మనకి లభిస్తున్నాయో ఎవరు విద్యావంతులో వారిని మనం ప్రాజ్ఞులు అంటున్నాం అటువంటి ప్రాజ్ఞులను పూజించుట ఇది శారీరక తపస్సులు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం తర్వాత శౌచం శౌచం చాలా ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ శౌచం అంటే మనం అనేక మంది చెప్తున్నాం బాహ్యాభ్యంతర శౌచము అనే మాట కూడా వివరించుకుంటున్నాం కానీ ఇక్కడ శౌచం అనే మాటలో విశేషించి మనకు కనబడుతున్న అంశం ఏమిటి అంటే అర్ధశమేమ శౌచం అనొక మాట కనబడుతుందండి ఇక్కడ అంటే నీ సంపాదన శుద్ధంగా ఉంటే దాన్ని శౌచం అనాలి అని మనుస్మృతిలో ఒక పెద్ద వాక్యం మనకు కనబడుతుంది సంపాదన శుద్ధంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సినది అంటే నేను ఏదోలా త సంపాదించి తినేద్దాం అనకూడదండి ఇక్కడ ధర్మబద్ధంగా సంపాదించిన ద్రవ్యం ఏది ఏందో అది శౌచం అన్నాడు ఇక్కడ అంటే ఆర్జన శుద్ధి శుద్ధి ఆయన చెప్పడమే కాదు నువ్వు ఎన్ని సోపులు అరగదీసినా ఎన్ని నీళ్లు దిమ్మరించుకున్నా దాని శౌచం అనం మేము అలాగే నువ్వు చేయడం మానివద్దని కథది అది శుభ్రత కానీ శౌచం అంటే మాత్రం ఆర్జన శుద్ధి గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ అంటే నువ్వు సంపాదించే ద్రవ్యం అర్థం ఏదైతుందో అర్థశౌచమేవ శ శౌచం ఇది ఆయన చెప్పాడు ఇక్కడ నువ్వు సంపాదించిన అర్థము ధర్మబద్ధంగా సంపాదించి ధర్మానికే వినియోగించి ఆ తర్వాత అనుభవించు అప్పుడే శౌచం అవుతుంది అందుకే ధర్మంతో సంపాదించడం ధర్మానికి వినియోగించడం తర్వాత నువ్వు భోగించడం ఇవి మూడు దాని క్రమం ఇక్కడ అందుకే విద్యా దదాతి వినయం వినయాజ్యాతి పాత్రత పాత్రత్వా ధనమాపనం ధనాధర్మం తతస్సుఖం కానీ ఇప్పుడు కల్చర్ ఎలా ఉందంటే ధనాత్ సుఖం ఏకంగా హైజంపే మధ్యలో ధర్మం అనేది తెలియట్లేదు ధనాధర్మం తతం ఎంత అద్భుతంగా చెప్పారు పెద్దల స్టెప్స్ చూడండి చూడడానికి చిన్న శ్లోకమే కానీ అందులో కూడా జీవన విధానం అంతగా చెప్పారు అక్కడ అందుకు ధర్మబద్ధమైన ఆర్జనేయే శౌచం అంటే శుద్ధ ద్రవ్యం అని శుద్ధ ద్రవ్యం అంటే నేను చెప్పక్కర్లేదు ఈరోజు శుద్ధ ద్రవ్యానికి ఒక పేరుంది శుద్ధము కాని ద్రవ్యానికి ఒక పేరుంది ఎకనామిక్స్లో అది మీకు బాగా తెలుసు కానీ శుద్ధ ద్రవ్యం అని చెప్తున్నాడు దీన్ని బట్టి గీత బాగా వింటూ ఉంటే అందులో ఇలాంటి ఆదర్శాలు మనం చూపిస్తూ ఉంటే ఎంత చక్కని సమాజం తయారవుతుందో తెలుసు అందుకే ప్రధాన ఒక మాట అన్నారు ఈ మధ్య నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు భారతదేశం తరపున నేను గీతనే కానుగ ఇస్తాను అయితే ఇదేదో మతవాదం అని చెప్పి గోర వాళ్ళు ఏమనుకున్నా నేనేమనుకోను వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు అలా అనుకోకపోతే వాళ్ళకి రొటీన్ గడవదు కనుక వాళ్ళకు పని కల్పిస్తాను నేను అన్నాడు నేను ఇస్తాను ఎందుకంటే నా దగ్గర ఇవ్వడానికి గీత తప్ప మరేదీ లేదు ప్రపంచంలో పొందడానికి గీత తప్ప మరో గొప్ప వస్తువు లేదని చెప్పాడండి మహానుభావుడు ఇటీవల ఇది గర్వించదగ్గ అంశం ఇక్కడ ఎందుకంటే గీత లాంటివి పాలనాంశాల్లో చేర్చి పాఠ్యాంశాల్లో చేర్చితే అవినీతిని నిరోధించడానికి ప్రత్యేక శాఖలు పెట్టి నిఘాలు పెట్టక్కర్లేదు పేర్కుంటే చాలు ఇక్కడ అందుకే రాముడి కాలంలో ఏ జనాలు లేకుండా ఉండేవి ఏమిటంటే జైళ్ళు కోర్టులుట ఆసుపత్రులు ఎవడూ లేట్ అక్కడ అలాగని భగవానుడు ఆ విద్యలు నేర్చుకున్న వాళ్ళని వదిలేస్తాడా ఆయన ఖజానా నుంచి డబ్బు పంపాడు ఊరికిన పోషించడమే వాళ్ళకి అలా ఉండేది ఒక వర్ణన మనకు కనబడుతుంది ఎందుకంటే అవినీతి లేకపోతే అలా ఉంటుందండి అంత బాగుంటుంది ధర్మబద్ధమైనటువంటి ఆర్జన శౌచం ఈ మాట మనుస్మృతిలో చెప్పినటువంటి అంశం అది ఇక్కడ తెలుసుకోవాలి శౌచం ఆర్జవం ఆర్జవం అనేటువంటి మాటకి మనం అనేక వాళ్ళు చెప్పుకున్న రుజుత్వము సరళ భావ నిష్కపటత్వము ఇక బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఇది ప్రధానంగా స్థూలార్థం ఏంటంటే కామ నిగ్రహణం ఇది చాలా ప్రధానమైనటువంటిది అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద్ అంటాడు మనకు విద్యార్థిదశ బ్రహ్మచర్యంతో ముడిపడి ఉండేది అంతేగాని విద్యార్దశలోనే వాడి ఇష్టానుసారం ప్రవర్తించడం విద్యార్థశలోనే లేనిపోని పెర్వర్షన్స్ వాటికి సామాజికమైన అనుమతి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తామనే పరిస్థితి ఏర్పడింది కానీ విద్యార్థిదశ బ్రహ్మచర్యంతో సాగాలి అని నియమం ఏర్పరిచారు మా పెద్దవాళ్ళు అందుకే వివేకానంద్ అంటాడు బ్రహ్మచర్యం పన్నెండేళ్లు పాటించిన వాడు ఒక్కడు దొరికినా ప్రపంచాన్ని మార్చవచ్చని చెప్పాడు అంత శక్తి వస్తుంది బ్రహ్మచర్యానికి అది తెలియాలి పైగా కామక్రోధస్తధాలోభ తస్మాదేతత్రయం జయేత్ అని నిన్ననే చెప్పాడు కదా అవి జయించే ఉపాయాలు తపస్సులో చెప్తున్నాడు ఇక్కడ అంటే బ్రహ్మచర్యం మొదటి శత్రువుని జయించడానికి పనికిస్తుంది దాని తర్వాత అహింస రెండవ శత్రువుని జయించడానికి పనికిస్తుంది రెండవ శత్రువు ఏది క్రోధం దాన్ని జయించడానికి పనికిస్తుంది ఎందుకంటే ఎవరిని హింసించరాదు కదా కోపం వల్ల హింస వస్తుంది నిజానికి హింస విడిచిపెట్టాల నువ్వు అనుకుంటుంటే కోపాన్ని విడిచిపెడతావు ఎందుకంటే పరుషవాక్కొక హింస అదేవిధంగా దండించని హింస శా శారీరకంగా బాధించడం హింస మనస్సుతో ఇంకోటి చెడుకోడుకోవడం కూడా హింసే పోనాది మానసిక తపస్సులోకి చేర్చినప్పటికీ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు కదా హింసించకుండా ఉండడం అనేటువంటిది కనుక పైగా క్రోధం వచ్చి నిగ్రహించుకున్నాం అనుకోండి హింస ఉండదు కానీ క్రోధం కలగకూడదని కాదు మరే అంటారు కానీ కలగకుండా ఎలా ఉంటుందండి అంటే అంతేనమ్మా వింటూ ఉండాలి అంతే అవన్నీ చేసి అక్కర్లేదు ఒక్కో బాగా హోదార్చింది పక్కావిడ్ని అంటే అర్థం ఇలాగే ఉంటామని చెప్పడం కాదు ప్రయత్నించాలి ఉంటాయి మనం కేవల సత్వగుణంతో పుట్టాం పుడితే మనం క్యారో స్వర్గం క్యారో భూమి కాదు ఇది మిశ్రలోకం మూడితోనే ఉంటాం కనుక మనం మనలో గొప్పతనాలు చూసుకుని ఇంకోళ్ళో కనబడిని వికిరించుకుంటూ వాటిని విమర్శిస్తూ కాలక్షేపం చేయద్దు అందరం ఒకటే అందరం ఒకటే వాళ్ళ లోపాలు మనకు కనబడితే మన లోపాలు మనకు కనబ వాళ్ళకు కనబడితే మన మొహం మనకు కనబడదుగా ఎవరికైనా అంతే ఇక్కడ ఒకవేళ అర్థంలో కనబడితే సవరించుకుంటాం అది ఒకటి ఉంది ఇక్కడ ఇంకోడు సవరించాం ఎందుకు ఇంకొకడికి దేవాడు అది వచ్చింది ఇక్కడ ఇది బాధాకరమైన అంశం కానీ అందరిలో అన్నీ ఉంటాయండి తెలుసుకోవాల్సింది కానీ క్రోధాదులు కలిగినప్పుడు నువ్వుగా నిగ్రహించుకున్నావు అనుకో ఇది శారీరక తపస్సుని ఎందుకు చెప్తున్నారు చూడండి మనసులో క్రోధం కలిగింది ఏం చేస్తాం అది క్రియారూపంగా చూపించుకో వెంటనే నోరు పారేసుకోవడము వెంటనే ఇది అనియడమో లేకుండా ఉన్నామనుకో అది హింస పోతుంది ఏమన్నా లేదా అందుకే శారీరకంగా అహింస అని చెప్పడంలో క్రోధాన్ని వినియోగ దశకు లేదా వ్యక్తీకరణ దశకు తీసుకురాకుండా ఉండడం అసలు మనస్సులోకి క్రోధం రాకుండా ఉంటే అబ్బో చాలా గొప్పది అది మూడవ దాంట్లో చూసుకుందాం మొదటి దాంట్లో శారీరక తపస్సులో మాత్రం ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే వీటిని ఏమంటారు శారీరక తపస్సు మొత్తం మూడు చెప్పాడు మూడా లెక్క కడితే ఇంకా ఎక్కువ పూజనం ఒకటి శౌచం ఒకటి ఆర్జవం బ్రహ్మచర్యం అహింస ఐదు కానీ దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం ఈ వాక్యంలో మనకి ప్రధానంగా బ్రహ్మచర్యహింస కనబడుతుంది పైన శౌచ మార్గం కనబడుతున్న పూజన ఉన్నప్పుడు దేవతలు ద్విజులు గురువులు ప్రాజ్ఞులు నలుగురిని పూజించాలి అది పెద్దల్ని గౌరవించడం అనే సంస్కారం దీనివల్ల ఏర్పడిందండి మనకి పెద్దల్ని అంతేగాని చాలా చోట్ల ఇది ఇతర దేశాల్లో ఒకరిని వినయంగా గౌరవించడం అనాగరిక చర్యకని భావిస్తారు ఎంత నాగరిక పండితే వినయం వస్తుంది అంతేగాదు క్లాసులో ప్రొఫెసర్ గారు వచ్చారు వెంటనే వీడు కూర్చుని కాళ్ళు చాచుతాడు చాచి చెప్తూ వింటూ ఉంటాడు అలా కూర్చు గురువు దగ్గర కూర్చునే పద్ధతి నుంచి మనం పెద్దవాళ్ళు ఏర్పరిచే ఏర్పరిచేరండి ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామని కాదు నేర్చుకునే పద్ధతి ప్రకారం జ్ఞానం వస్తుంది ఇది తెలుసుకోవాల్సింది అంతేగాన అందులో విషయం తెలుసుకోవడం కాదు ఆ విషయం వంట ప్రయోజనకారిగా కలగాలి అంటే దానికి ప్రవర్తన ఉండాలి వినయంతో అందుకే గురుప్రాజ్ఞ పూజనం ఇవన్నీ కూడాను వ్యక్తి వికాసానికి పనికొచ్చేటువంటి విషయం ఇది శారీరక తపస్సు దీని బట్టి తపస్సు అనగానే అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయి కొండల్లో కోణల్లో గుహల్లో దూరిపోవాలన్నది కాదు అది పలాయన తప్ప తపస్సు కాదు తపస్సు ఏదైతే చెప్తున్నాడో ఇది ఎవడైనా ఎక్కడైనా వాడు ఉన్న చోటే ఆచరించవచ్చు అని తెలుస్తుంది ఎందుకు కష్టమేముంది చెయ్యాలని ఇష్టం ఉండాలంతే ఎవరైనా ఎక్కడైనా ఆచరించవచ్చు ఇప్పటివరకు చెప్పింది ఏమిటి భవ్యమైనటువంటి శారీరక తపస్సు ఇప్పుడు రెండవ చెప్తున్నారు వాచిక తపస్సిది అంటే వాంగ్మయ తపస్సు ఇది ప్రధానంగా అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే లోకంలో మాట అంటుంటారు మాట అలా ఉంటుంది కానీ మనసు మంచిదేనండి ఇది చాలా తప్పు మాట అండి ఇక్కడ మనసు బాగుండాలి మాట బాగుండాలి అది ఇక్కడ టపీమ నోరు తెరిచే అవతల ఏమీ అనకూడదు పైగా తమకు కావాలన్న దాన్ని కూడా కొంచెం ఘాట్టి అరుస్తూ నొప్పించేటట్టు మాట్లాడతారు ప్రియవాక్య ప్రధానైన సర్వే తృష్యంతి తస్మాత్ తదే వక్తవ్యం వచనే దరిద్రత అన్నాడు ప్రియవాక్యం పలికితే అందరూ సంతోషిస్తారు కదా హాయిగా మాట్లాడచ్చుగా డబ్బులు పెట్టి కొనాలి అండ్ మాట్లాడినాడు ఇక్కడ కొందరు పాపం అందరినీ తిట్టడము తిట్టకుండా ఒక మాట రాదు అదే వీడి తప్ప మిగిలిన అందరూ కూడా పనికివాళ్ళని వాళ్ళను భావం వీటితో వాక్కుల్లో పారుష్యాలు వాక్ ఎలా ఉండాలో చెప్తున్నాడు అండి ముందుగా వాక్కు ఉండవలసిన లక్షణము అనుద్వేగకరం అనుద్వేగకరం అంటే నా ఉద్వేగకరం అంటే ఇతరులకు ఉద్వేగం కలిగించకూడదు మాట అంటే ఇంకో టెన్షన్ పుట్టేటట్టు ఉండకూడదు కొందరు అదొక సరదా ఉంటుంది తెలుసా ఏదో పని మీద వాడు తిరిగి అక్కడి నుంచి వస్తాడు ఏమైందండి ఈ ఉండి చెప్పని అంటాడు వాడికి అదేమైందా తెలుసుకోవాలని ఆందోళనలు ఉంటాడు ఉండి చెప్పని మంచి తాగనీ అంటాడు వాడికి సరదా అనమాట వాడిని ఆందోళన మరి కాసేపు ఇదంతా ఉద్వేగపరచడమేనండి అలాగే మాట ద్వారా ఒకను బాధ పెట్టడం కూడాను ఉద్వేగ వాక్యం అవుతుంది అలాగా ఇంకొన్ని పీడ కలిగేటట్టు మాట్లాడరాదు దీనికి భగవత్పాల్ వారు ప్రాణిన అదుఖకరం వాక్యం అన్నారు ప్రాణులకు దుఃఖము కలిగించని విధంగా మాట్లాడితే అనుద్వేగకరం వాక్యం ఇది మాటకు ఉండవలసిన ప్రధాన లక్షణం దాని తర్వాత సత్యం సత్యం పలకాలి అన్నారు మనందరికీ సత్యం పలకాలన్నది తెలుసు కదా సత్యం దీని గురించి చక్కగా చెప్తూ అది యథార్థమే యథార్థం పలకాలి అదేవిధంగా ఇతరులను బాధించని విధంగా ఉండాలి దానికి కూడా అందుకే సత్యం అనేటటువంటిది యథార్థవచనం అది అదేవిధంగా ప్రియహితం ప్రియము హితము రెండు ఉండాలి ఇక్కడ కొందరు ప్రియంగా మాట్లాడితే కానీ హితంగా మాట్లాడరు ఎందుకంటే కార్య సాధన కోసం ప్రియంగా మాట్లాడే వాళ్ళు చాలా కనబడతారు కానీ ప్రియం ఉండాలి హితం ఉండాలంట ప్రియం హితం అంటే ఏమిటో భగవత్పాద వారు చెప్పారు దృష్టాదృష్టార్థే ఒకటే మాట చెప్పారు ఇక్కడ దృష్ట అదృష్ట అర్థం అంటే ప్రియం అనేటువంటిది ఇహలోకంలోకి పనికొచ్చేది హితం అనేటువంటిది ఇహానికి పరానికి కూడా పనికొచ్చేది అని చెప్పారు ఇక్కడ ఎందుకని ఇవాళ ప్రియంగా మాట్లాడి పది మంచి అది పొందించుకొని వెళ్ళిపోయాం కానీ అది శాస్త్ర విరుద్ధమైన ప్రియవాక్యం అనుకోండి దుర్గతులు అది ఏ మాట చెప్తే అవతలవాడికి ఇక్కడ అక్కడ కూడా హితం కలిగిస్తుందో అటువంటి మాట హితం ఇక్కడ ఆనందం కలిగిస్తే ప్రియం కానీ వాక్కులు రెండూ ఉండాలి ప్రియ హితం చత్ రెండవది వాక్ శుద్ధం చేసేది గొప్పదొకటి ఉందండి స్వాధ్యాయాభ్యసనం స్వాధ్యాయ అభ్యసనం అంటే స్వాధ్యాయం ఎల్లబెళ్ళలా జరుగుతుండాలి అభ్యాసక్త ఉండాలి అన్నాడు స్వాధ్యాయం అంటే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేసిన వారు చదివేసుకున్నామని వదిలియకుండా నిరంతరం స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయాన్మా ప్రమద అని ఉపనిషత్తే చెప్తుంది వాడు బ్రహ్మచర్యాశ్రమే విద్య నేర్చుకున్న తర్వాత తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్ళేటప్పుడు స్నాతకం చేస్తూ ఆచార్యుడు చెప్తాడు ఏమని స్వాధ్యాయాన్మా ప్రమద ఎప్పుడు స్వాధ్యాయం పట్ల ఏమరపాటుకూడదనైనా అలాగే దేవపితృ కార్యాభ్యాన్ నప్రమదితవ్యం ఇవన్నీ ఉపనిషత్తు చెప్పిన బోధలే అవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి దేవపితృ కార్యాభ్యాన్ న ప్రమదితవ్యం అనే మాట దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనలు చూపించాడు ఇక్కడ చెప్తున్నదంటే స్వాధ్యాయాన్మా ప్రమద నువ్వు ఏదైతే చదువుకున్నావో అది సంపాదించడమే పరం ప్రయోజనం అనుకోకు ఆ చదువుతో గృహస్థ జీవితంలోకి వెళ్ళి నువ్వేది సంపాదిస్తున్నా చదువు అని ఎంత గొప్ప మాట ఇక్కడ అది బోధించవలసిన అంశం చదువుని మరవ్వద్దు అయితే చదువు ఎప్పుడూ కూడాను పరమార్థానికి పనుకొచ్చేది గొప్ప విద్య గనక తత్సంబంధమైన శాస్త్రములు నిరంతరం అధ్యయనం చేయాలి అని అర్థం చేసుకోవాలి స్వాధ్యాభ్య స్వాధ్యాయ అభ్యసనం అయితే వేదాదులు తెలిసిన వాళ్ళు తత్ సంస్కారములు అధికారములు కలిగిన వారు వేదాధ్యయనం చేసుకుంటారు వేదాదులు తెలియనటువంటి వారు ఆ వేదముల్లో చెప్పిన విజ్ఞానమే మనకు అందించినటువంటి పురాణములు ఇతిహాసాలు వాటిలో చెప్పబడ్డ గీతా మొదలైన శాస్త్రములు ఇతరత్రా మనల్ని ఉపయోగపరిచేటువంటి ఋషులు ఇచ్చిన విజ్ఞానం ఏదైతే మనం తరింపజేయడానికి ఇవ్వబడిందో అటువంటి అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి విద్యల్ని నిరంతరం అధ్యయనం చేయాలి అది అభ్యాసం కింద అంటే నోటుతో కూడా అనాలండి కొందరు అంటూ ఉంటారు నోటుతో మనసులో అనుకుంటే చాలా నోటుతో ఎన్ని పాపాలు చేసావు అవి పోవాలంటే నోటుతో అనాలి ఇక్కడ తెలుసు అసలు వాక్కు నోటు విషయమే మనస్సులో అన్నా దానికి లింక్ మాత్రం దానితోనే కదా శబ్దం అందుకే మాట తేలిగ్గా తీసేయవద్దు మాటే కదా అని మాట అంత ప్రమాదం చేస్తుంది అక్కడ లక్ష్మణస్వామి అన్నయ్య చెప్పాడమ్మా ఇక్కడ ఉండమని అన్నయ్యకి ఏం ప్రమాదం లేదని చెప్తే ఎంత కఠినంగా మాట్లాడింది పరశువాక్కులు తట్టుకోలేకదా వెళ్ళాడు కథాప్రకారంగా అమ్మవారు ఉద్దేశం వేరే కావచ్చు కానీ బయటకు బాహ్యంగా కనబడుతున్నది పరశువాక్యే కదా వాక్ అంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా బ్రహ్మ విద్య చెప్పడానికి వెళ్ళినటువంటి జాబాల పుత్రుడు సత్యకామ జాబాలి ఆయన సత్యం మాట్లాడటం గురువు సంతోషించి బ్రహ్మవిద్యను బోధించాడు బ్రహ్మ విద్యను బోధించడమే కాదు ఆయన ఉపదేశించిన ప్రకారంగా గోసేవ చేయడానికి వెళితే ఒకచోట అగ్నిహోత్రుడు ఒకచోట వృషభదేవుడు ఒకచోట ఆదిత్య భగవానుడు వీరొచ్చి బ్రహ్మ విద్యను బోధించారండి కేవలం సత్యం వల్ల సత్యం వల్ల తగ్గ విద్య లభించింది అందుకే సత్యం అంత గొప్పది సత్యం గురించి మనకు అనేక రకాల కథలు కనబడుతూ ఉంటాయి కానీ సత్యం జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఇలా ప్రియహితంచ స్వాధ్యాయ అభ్యసనం ఇవన్నీ వాక్కుండవలసిన లక్షణాలు భగవత్వాలు వారు గొప్ప మాట అన్నారండి ఇందులో ఏదో ఒకటి సరిపోతుంది అనుకోవద్దు అన్నాడు ఇక్కడ ఇన్ని చెప్పారు కదా అనుద్వే కరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం వీటిలో ఏదో ఒకటి సరిపోతుంది అంటే సరిపోదుట ఇక్కడ చైవా చ అనే మాటలు చెప్పడంలో ఉద్దేశం అంటే ఇవన్నీ కలిసి ఉంటేనే సముచ్చయమైతేనే తపస్సు అన్నాడు ఇక్కడ పైన చెప్పిన దానిలో దేవద్వి ప్రాజ్ఞ పూజన శౌచం ఆర్జమం బ్రహ్మచర్య ఏదో ఒకటి రెండు చేస్తున్నాండి సరిపోతుంది సరిపోదు అవన్నీ కానీ ఇక్కడ చెప్పినవన్నీ కలిపి తీసుకోవాలి తప్ప ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటానని కుదరదని చెప్తున్నాడు ఇక్కడ ఇవన్నీ కలిపే చేయవలసినది అందుకు వాక్కు గురించి ఇంత గొప్పగా చెప్పాడు మాట ఎప్పుడు కూడా చక్కగా తనువున విరిగిన అలుగులు తనువున విరిగిన అలుగు లోపల గుచ్చిన బాణాలు అనువున పుచ్చంగవచ్చు అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్యుపాయములను వెడలునే అధిపా అని విదురు విదురుడు చెప్తాడు శరీరంలో గుచ్చుకున్న బాణాలని తీయ్యము కానీ తనువున విరిగిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు కానీ అతి నిష్ఠురతం మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలే అధిప మీరు ఎన్నిసార్లు చెప్పండి ఒకవేళ వాళ్ళ ఔదార్యంతో క్షమించినా ఆ మచ్చ ఉండిపోతుందండి ఇక్కడ పగులు అలా ఉండిపోతుంది పగులు అతికించినా బేట కనబడుతూనే ఉంటుంది కదా అక్కడ అది వాక్కు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఏవాళ్ళు కుదిరింది కదా నోరు పారేసుకుంటే ఎంత ప్రమాదకరం వాక్కు అంత చక్కగా ఉండాలి అంటే మహాత్ముల దగ్గర వాంగ్నియమం చాలా అవసరం అలాగే మితంగా మాట్లాడడం కూడా చాలా అవసరం ఎక్కువ మాట్లాడితే అనవసరపు మాటలు వస్తాయి అది ప్రమాదం ఎక్కువ మాట్లాడితే వ్యర్థవచనాలు వస్తాయి అది నువ్వు హృదయంలోంచి రాదు ఏదో ఒకడు వాగేస్తావు అది ప్రమాదకరైపోతుంది ఇక్కడ అందుకే ఇక్కడ కూడా ప్రతి చోట హితం మితం ప్రియం పెట్టుకోండి హితభుక్ మితబుక్ ఋతభుక్ అనేది వీటికి కూడా అనిపించుకోవాలి మితం హితం ఋతం మూడు ఉండాలి ఇక అంటే సత్యం అర్థం ఇక్కడ ధర్మం అనర్థం ఇక్కడ అని స్వాధ్యాయాభ్యసనంచేవ వాంగ్మయం తప ఉచ్యతి ఇప్పటి ఎన్ని అయ్యాయి అందుకే ఇక్కడ ద్వాభ్యాం త్రిభిర్వా హనస్య నవాంగ్మయ తపస్వం అంటారు భగవత్పాల్ వారు ఇందులో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఏవి లేకపోయినా తపస్సు అనే మాట అన్నిటికీ అన్వయించుకుని ఇప్పుడు మూడవ వెళ్ళాలి మూడవదేది మనస్త మనస్సుకు సంబంధించింది మానస తపస్సు మనఃప్రసారౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావసంశుద్ధి ఇచ్చేతపో మానసముచ్యతే మానస తపస్సనగా ముందుగా మన ప్రసాద మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవాలండి చాలా గొప్ప విషయం అందుకే అయోధ్య కాండలో రాముడి గురించి వర్ణిస్తూ మొట్టమొదటి చెప్తారు సచ నిత్యం ప్రశాంతాత్మ అనుకున్న గొప్ప లక్షణం ఏంటంటే నిత్యం ప్రశాంతంగా ఉంట ప్రశాంతత ఎవడికి అంటే ఇంకా చెప్పక్కర్లేదు ధర్మం ఉంటే తృప్తి ఉంటుందండి ధర్మం వల్ల తృప్తి ఏర్పడుతుంది అందుకని నిధి కావాలి అది కావాలని కోరిక ఎలాగో లేదు ఎందుకంటే ఎదుర్ఛాలాపసంతుష్టి తాను ఇది వరకు చేసిన కర్మలు బట్టి రావాలా వస్తాయి తాను ఇప్పుడు చేస్తున్నది చేయవలసిన ధర్మకార్యం చేస్తున్నాడు ఆశించకుండా కాబట్టి మనస్సులో ఆ క్షోభ లేదు ఏ ఒక్కరితోనూ కూడా రాగద్వేషాలు లేవు అలాగని అనుబంధాలు లేవా రాగద్వేషాలు లేకుండా అనుబంధాలను ఆడపడమే ధర్మం అది గొప్ప విషయం ఇక్కడ అది చాలా గొప్ప విషయం అది పాటిస్తున్నాడు కనుక ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు ఎందువల్ల మనస్సుకు ఉండవలసిన లక్షణం ప్రశాంతత అంతేకాదు లోకంలో కూడా ప్రశాంతత లేని మనస్సు సరైన నిర్ణయాలు తీసుకోలేదు వెంటనే ఒక కోపం వస్తుంది ఎవరి గురించి వార్త వినగానే వెంటనే ఫోన్ తీసుకుర నాలుగు తిట్టేస్తాం కొంచెం నిదానం అందుకే ఒకరి గురించి విన్నా ఏది కనబడినా వెంటనే నిర్ణయాలు వచ్చకూడదు అప్పుడు కోపం వచ్చింది కదా కనుక అప్పుడు నిర్ణయం తీసుకోకు నీకే తెలుసు కోపం వచ్చిందో ఆవేశం వచ్చిందో ఆవేశము కోపము కలిగినప్పుడు నిర్ణయం తీసుకోరాదు అవి తగ్గిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి కాస్తూ ఊరుకో కానీ నిర్ణయం ఎప్పుడైనా ప్రశాంత చిత్తంతో తీసుకోవాలి తప్ప ఆవేశ ఆందోళనలతోనూ శత్రుతాది భావాలతోనూ తీసుకోరాదు అవి తర్వాత క్రమంలో దుఃఖాన్ని కలిగిస్తాయి అందుకే మనస్సుకు ప్రశాంతత అనేది గుణం ఈ ప్రసన్న భావానికి భగవత్పాదరు చెప్పారు స్వచ్ఛ ప్రశాంతి హీ నిర్మలత్వం ఒకటి అది ఉద్వేగాలకు లోను కాకుండా ఉండగలగడం ఒకటి అది అంటే కల్లోల సముద్రాన్ని ప్రశాంత సముద్రం అంటాం కదా అలల్లేని సముద్రం అలల్లేని కొలను అలాగా ప్రసన్నంగా నిర్మలంగా ఉండగలగాలి ఇక రెండవది సౌమ్యత్వం సౌమ్యత్వం అంటే ఇది నిజానికి ముఖంలో ఉండాలా మనసులో ఉండాలా ఇది మానసిక తపస్సు కదా మరి సౌమ్యత అంటే కొంత సౌమ్యంగా కనబడుతూ ఉంటారు లోపల వాడు ఎంత తిట్టుకుంటుంటాడో కానీ బయటకు సౌమ్యంగా కనబడచ్చు కానీ వల్ల కాదండి లోపల ఉంటే సౌమ్యత ప్రకటింపబడతా అని భగవత్వాలు వారు చెప్పారు ఇక్కడ అయ్యా సౌమ్యత అనేటువంటి భావానికి అర్థం ఏంటంటే సౌమనస్య ఆహువు సౌమనస్య మంచి మనస్సు కలిగి ఉండడమే సౌమ్య భావము అన్నారు ఇక్కడ మంచి మనస్సు కలిగి ఉండాలి అంటే అది ప్రశాంతంగా ఉండాలి చక్కగా ఉండాలి సంలక్షణాలతో కూడి ఉండాలి మనస్సుకి అయితే మరి ముఖంలో సౌమ్యం అంటారు కదా అంటే ముఖాది ప్రసాద కార్యోన్నేయ అంతఃకరణస్య వృత్తి ముఖంలో అది కనబడ్డానికి కారణం అంతఃకరణలు ఉంది కనుక దీని అంతఃకరణ ధర్మంగానే చెప్పాలి తప్ప శారీరక ధర్మంగా చెప్పరాదు అన్నారు గొప్పగా చెప్పారు అంతఃకరణంలో సౌమ్యభావం ఉంటే ముఖంలో కనబడుతుంది ఎందుకంటే భరిస్తావు అవతలవడేదో అంటుంటే ఎంతసేపు భరిస్తావు ఎంత కాదన్నా కళ్ళో ఏవో చెప్పేస్తాయండి అవతలవాడు తెలివైన వాడైతే పోల్చేస్తాడు వీటిలో ప్రస్తుతి ఎందుకు లేదు వెళ్ళిపోదామని అలా పోల్చాలంటే ఒక హనుమంతుడు ఒక రాముడు వాళ్ళ అవుతుంది అందుకు వచ్చిన కపటంగా అడుగుతున్నాడా స్వచ్ఛంగా శరణాగతికి రూపం నా దగ్గర దాల్చలే దాచలేడు అన్నాడు హనుమంతుడు అవునులే అదే నా దగ్గర కూడా ఎవడు దాచలేడు అన్నాడు రామచంద్రమూర్తి ఇంగితజ్ఞులు పోల్చేస్తారండి ఇక్కడ సౌమ్య లక్షణం అనేది అటువంటిది అందుకే ముఖప్రసాద కార్య అయినప్పటికీ ఉన్నయ అంతఃకరణ వృత్తి అంతఃకరణ వృత్తిని ముఖ కార్యం బట్టి ఊహించవచ్చు తెలుసుకోవచ్చు అన్నాడు ఇక్కడ తనకి ఇది అంతకరణ ధర్మం కానీ చెప్పాడు భగవానుడు ఆయనకు తెలిసిండి ఎక్కడెక్కడ డివైడ్ చేయాలో తర్వాత మౌనం ఇది వచ్చింది మౌనాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం సాధారణంగా నోరు మూసుకుంటే నోరు మూసుకోవడం ఏది వాచిక తపస్స లేకపోతే శారీరక తపస్స వాచిక తపస్సు ఎలా అంటావు మాట్లాడకపోతే తపస్సు ఎలా అవుతుంది వాక్కుంటే కదా వాచిక తపస్సు వాక్యే ఆపేస్తే వాచిక తపస్సు ఎలా అవుతుంది అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడడం వాచిక తపస్సు కాదు అనుద్వేగకరం వాక్యం సత్యంప్రహితం స్వాధ్యాయ అభ్యాసం అయిపోయింది మౌనం దేనికి వస్తుందండి నిజానికి వాక్కి రావాలి మౌనంతో ఉన్నాడని కానీ తీసుకొచ్చి దీనిలో ఎక్కడ పెట్టేట అది కూడా ఇందాక చెప్పిన సౌమనస్యం లాంటిదేనైనా ఎలాగంటే వాక్ గురించి చెప్తూ వాక్సంయమోపి మనస్సంయమ పూర్వకం భవతి కార్యేన కారణం ముచ్యతే అన్నాడు ఇక్కడ వాక్ సంయమే మౌనం మౌనమంటే నోరు మూసుకోవడం కాదు నోటి నిగ్రహించుకోవడం సంయమనం ఎంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ అనవసరం మాట్లాడినానుకో అదే మౌనం ఏది అనవసరమో లోపల ఫిటర్ చేసుకో నువ్వు అందుకని నేను కొన్ని మాట్లాడుతాను అందులో అనవసరమేనో చెప్పండి తర్వాత తీసేస్తానంటే లాభం లేదు ఇక్కడ ముందే నీకు నువ్వు ఇంగితంతో పెద్దలు చెప్పిన శాస్త్ర విజ్ఞానంతో నీకు నువ్వే ఇది అనవసరం ఇది అనవసరం తెలిస్తే నువ్వు ఎక్కువ కాలం మౌనంగా ఉంటావం నీకు నువ్వే ఇది అవసరమా అని ప్రశ్న వేసుకుంటే నీకు నువ్వే మౌనంగా ఉండగలదు ఏది ముఖ్యం అది అప్పుడు అలాంటి మౌనమైన వాక్కు దీనికి వినియోగిస్తా అనుద్ద్వేగకరం మొదలైన వాటికి వినియోగింపబడుతుంది ఇక్కడ అయితే వాక్ సంయమనమే మౌనం అయినప్పటికీ మనస్సంయమనం లేనిది వాక్సమయం వాక్ సంయమనం లేదు గనక కార్యమైన వాక్ సంయమనానికి కారణం మనస్సంయమనం గనక ఆ మౌనం మనస్సులో చెప్పాడు మానసిక తపస్సు కింద చెప్పాడు అన్నాడు వాక్ నిగ్రహించుకున్నామంటే మనస్సుతో కదా అని గ్రహించవు మనస్సు ఉంది నిగ్రహింపబడింది కనబడుతుంది కారణం ఏది మనస్సంయమనం కనుక మనస్సంయమనమే మౌనం గనక ఇది మానసిక తపస్సులో చెప్పేది చెప్పాడు ఆత్మ వినిగ్రహ తర్వాత ఆత్మవినిగ్రహ అంటే తన అంతఃకరణాన్ని నియంత్రణలో పెట్టుకోవడదు ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఇది గుర్తుపెట్టుకోండి వీటికి ఈ వర్డ్స్ కానీ వాడితే మీరు అద్భుతం కానీ అక్కడ ఆయన ఆత్మ వినిగ్రహ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు తనను తాను కంట్రోల్ పరచుకోగలిగినటువంటి సృష్టిలో ఏదైనా సాధించగలడు అందుకే జితేంద్రియం కేవలం ఆధ్యాత్మికమైన సన్యాస ధర్మం మాత్రమే కాదు అది సమాజంలో బ్రతిక అవసరం అందులో యువకులకి యువతకి మరీ అవసరం తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే వాడిదే వ్యవహారం వాడిదే ప్రపంచం నిగ్రహం కోల్పోవడానికి అవకాశం వాడికి ఉంటుంది కనుక వాడికే చెప్పాలి అందుకని ఇంద్రియాలే పని చేయని వాడికి ఇంద్రియ నిగ్రహం బోధించవలసిన అవసరంగా ఉంది ఎవడు ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెట్టాయో ఎవడు ఇంద్రియాల వెనక కామక్రోధ లోపాలు తోస్తున్నాయో వాడికి నిగ్రహం చెప్పాలి ఇక్కడ అది వాడికి శ్రేయస్సు ప్రపంచానికి శ్రేయస్సు కానీ ఆధ్యాత్మిక ధర్మాలుగా చెప్పబడ్డ జితేంద్రియత్వము వైరాగ్యము మొదలైన గుణాలు ఎవరికి సంపద ఉందో ఎవరికి ఒంట్లో సత్తువు ఉందో ఎవరికి యవ్వనం ఉందో వాడికి చెప్పాలని తెలుసుకుంటాం బాల్యం నుంచే నేర్పాలి ఏమీ లేనివాడికి ఏం నేర్పుతావయ్యా దరిద్రుడి దగ్గరికి వెళ్ళి దాన ధర్మం గురించి ఉపన్యాసం చేయకూడదు ఇది అలాంటిదే అందుకే ఆత్మ వినిగ్రహ సెల్ఫ్ కంట్రోల్ ఇది లేనివాడు ఏది సాధించలేడు సక్సెస్ కూడా చాలా అవసరమండి సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎక్కడ ప్రతాపం చూపించాలో ఎక్కడ ప్రసన్నత చూపించాలో చెప్పాలి కొందరు ఒక్కసారి ప్రతాపం చూపిస్తే మళ్ళీ వాడిని చల్లబరచడానికి నీళ్లు పోయడం తగ్గుతొగ్గనడం విసనకర్లు పట్టి విసనడం చేయాల్సి వస్తుంది కానీ అవసరమైన చోట కోపం చూపించి తనను తానే మళ్ళీ నిగ్రహించుకుంటాడు ఎందుకంటే కోపం స్వభావం కాదు అతడికి అది శత్రువుని నిగ్రహించినప్పుడు చూపించవచ్చు అలాంటిది తెలియాలి అంటే హనుమంతుడి దగ్గర తెలియాలండి ఇక్కడ అక్కడ సీతమ్మ దగ్గర ఎంత వినయంగా మాట్లాడాడు రావణుడి దగ్గర ఎలా మాట్లాడాడు ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడొక్క మాట బెసగలేదు చాలా జాగ్రత్తగా ఏది మాట్లాడితే కార్యం సాధించవచ్చు అలా మాట్లాడాడు అలా మాట్లాడాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఎక్కడినో కొంచెం కంట్రోల్ తప్పేడా మాట దారుతుంది అని అన్నిటికంటే గొప్ప గుణం అండి ఆత్మవినిగ్రహ భావ సంశుద్ధి చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ భావ సంశుద్ధి అంటే మనకు తెలుసు భావం శుద్ధంగా ఉండాలండి శుద్ధంగా కాదు సంశుద్ధిగా ఉండాలండి అని అక్కడ సమ్యక్ సంపూర్ణమైన శుద్ధి ఉండాలి అంటే ఏమిటి అంటే పరైహి వ్యవహారకాలే అమాయవిత్వం చాలా గొప్ప మాట చెప్పాడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కపటంగా ఉండకుండా ఉండడమే భావ సంశుద్ధి ఇది చాలా ప్రధానమైన మరొక విషయం భగవత్పాల్ వారు చెప్పినది ఈ విధంగా మానసిక తపస్సుని చక్కగా చెప్పాడు ఈ మూడే తపస్సులు ఈ మూడు తపస్సులు కలిపే తపస్సు ఏదో ఒకటి కాదు మూడు కలిపి తపస్సు ఎందుకంటే మూడే వాడుకుంటున్నావు నువ్వు మూడింటి తపస్సు చేయాలి అందుకే ఈ మూడింటి తపస్సు నీలో అంతర్గతమైనటువంటి ఈశ్వర శక్తిని తీసుకొస్తుందని అదే మనకి పెద్దలు యోగులందరూ చెప్తున్నది ఏంటంటే సర్వ విశ్వాన్ని నడిపే సర్వశక్తివంతమైన సర్వజ్ఞమైన శాశ్వతమైన మహాశక్తి నీలో ఉంది అది మనకు తెలియట్లేదు ఎందుకు అనేక కారణాలు ఇంద్రియత ఆదాత్మ్యం దేహాభిమానం కూడా అలా నీలోనే ఉన్న శక్తిని జాగృతి పరుచుకోవడం కోసం తపస్సు చేయాలి ఇది తెలుసుకోండి ఇక్కడ తపస్సు ఎక్కడ పైలో ఒకటి నుంచి ఢామ్మని మంచి సౌండ్ ఎఫెక్ట్తో ఇంత లైటింగ్ ఎఫర్ట్తో ఎవరో పైనుంచి కిందకు దిగుతారు అనుకోవద్దు నీలో ఉన్న దివ్యశక్తిని జాగృతి చేసేదే నిజమైన తపస్సు ఇది తెలుసుకోవాలి మనలో శక్తిని జాగృతి పరుస్తుంది కానీ ఎక్కడి నుంచో తీసుకురాదు ఇక్కడ ఆ తపస్సు నీలో శక్తిని జాగృతి నీలో శక్తి ఎవరిది అఖండమైన ఆత్మస్వరూపమైన ప్రత్యేకాత్మది ఆ పరమాత్మది అది జాగృత అవుతుంది దాన్ని నువ్వు పొందగలవు అది అందుకే తపస్సుల వల్ల ఎక్కడో పైనుంచి వస్తాయి అనుకోవద్దు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాలంటే ఇక్కడే మొదలవాలి ఇక్కడే మూడే భగవంతు నీకు ఇచ్చిన సాధనాలు శరీరము మాట మనస్సు వాటిని ఇలా సాధనతోనూ చేయగలిగితే ఏదైనా సాధించగలవు పరమాత్మని సాధించగలిగినప్పుడు ప్రపంచంలో ఏది సాధించగలను ఏదైనా సాధించగలవు ఇక్కడ భౌతిక విజయానికి పరమార్థ విజయానికి సూత్రం ఒక్కటే శాస్త్రం ఒక్కటే సాధన ఒక్కటి మార్గం ఒక్కటి ఇది పద్ధతి ఇక్కడ అయితే ఇప్పుడు మూడు చెప్పాడు కదా ఈ మూడింటిని పాటించే వాళ్ళు కూడా సాత్విక రాజస్థామసాల్లో ఉంటారట ఇవన్నీ చూస్తే కేవలం సాత్వికులకు మాత్రమే తపస్సు అనిపించేటట్టుంది కదా మరి తామస రాజ్యాలను ఎందుకంటే ఎలా చెప్తారు అంటే ఏమిటో చూద్దాం ఇక్కడ ఇప్పుడు సాత్విక తపస్సు అంటే ఏంటో చెప్తున్నాడు తపస్సు అంటే చెప్పారు కనుక ఆ తపస్సును సాత్వికంగా చేయడం ఎలా అంటే శ్రద్ధయా మొట్టమొదటి అది శ్రద్ధయా అంటే ఆస్తిక్య బుద్ధి అన్నాడు ఇక్కడ ఇక్కడ తీసుకోవాల్సింది సాత్వికం గురించి చెప్తున్నాడు కనుక సాత్విక శ్రద్ధనే తీసుకోవాలి ఇక్కడ సత్వగుణంతో కూడినటువంటి శ్రద్ధ ఎలా ఉంటుందంటే వాడు శాస్త్రం తెలియకపోవచ్చు కానీ శాస్త్ర విరుద్ధంగా చెయ్యాలనుకోడు శాస్త్రం తెలుసుకుని చేయాలనుకుంటాడు వాడు సహజంగా సాత్విక శ్రద్ధ వచ్చింది పెద్దలను ఆశ్రంచి శాస్త్రం తెలుసుకుని దానియందు విశ్వాసంతో చేస్తాడు గనక శ్రద్ధయా అంటే ఆస్తిక్య బుద్ధ ఎటువంటి శ్రద్ధ అంటే పరయా శ్రద్ధయా పరయా అనేది శ్రద్ధకు విశేషణం అది శ్రద్ధయా పరయా అంటే పరమమైన శ్రద్ధతో మాట ఇక్కడ అంటే అత్యంత శ్రద్ధ ఏదో కాసింత శ్రద్ధ కాదు ఏదో చేస్తున్నాను కానీ అని కాకుండా పరమమైన శ్రద్ధ కలిగి ఉండాలి ఉత్కృష్టమైన శ్రద్ధతో తప్తం తపస్సు చేస్తే ఆ తపస్సు గొప్పది తపస్థ త్రివిధన్నరేహి ఆ తపస్సు కూడా త్రివిధం త్రివిధం అంటే శారీరక మానసిక వాచిక ఈ మూడు తపస్సును పరమమైన శ్రద్ధతో చేయాలి అంటే ఇందాక చెప్పినవి బాగున్నాయని ఊరుకోకుండా పరమశ్రద్ధతో చేయాలి ఇక్కడ పరమశ్రద్ధ అంటే ఇది గొప్పది ఇది నేను పాటిస్తే బాగు పాడతాననేటువంటి ఒక పాజిటివ్ థాట్తో చేయడాన్ని శ్రద్ధ అంటారు ఇక్కడ అటువంటి శ్రద్ధతో ఈ మూడు తపస్సులు అఫలాకాంక్షిభి ఇది మాత్రం ఇందాక యజ్ఞంకి చెప్పినట్టే దీనికి అంటే సాత్వికి గనక అన్నిటికీ లక్షణం మాత్రం అఫలాకాంక్ష అంటే ఫలాకాంక్ష లేకుండా నిష్కామ కర్మయోగి చెప్పినదే ఇది కూడా అఫలాకాంక్షిభి యుక్తై యుక్తై అంటే అఫలాకాంక్ష కలిగిన వారిని కాకుండా అఫలాకాంక్ష కలిగిన వారు అనేది అఫలాకాంక్షిభి మరి యుక్త అనే మాటకు అర్థం ఏంటంటే ఏకాగ్రచిత్తులైన వారు అన్నారు ఇది చేయాలంటే ఏకాగ్రత అవసరం కదా ఏకాగ్ర చిత్త అక్కడైతే యజ్ఞం దగ్గర మనసమాధాయ మాట అన్నాడుగా దానికి ఇక్కడ ప్లేస్లో ఏకాగ్రత వచ్చింది రెండింటికి అర్థం ఇక్కడ ఒకటి అది యుక్తై అంటే ఏకాగ్ర చిత్తంతో పరమమైన శ్రద్ధతో ఫలాకాంక్ష లేకుండా పై చెప్పిన మూడు రకాల తపస్సులు ఆచరిస్తే దాన్ని ఏమనాలి సాత్విక తపస్సు ఇక రాజస్ తపస్సు వీళ్ళు కూడా తపస్సులు చేస్తూ ఉంటారండి అంటే వాళ్ళకి తపస్సు ఉందా ఈ మూడు వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి మౌనంగా ఉంటానండి అంటుంటాడు వాళ్ళు కనబడుతుంటారు అంతేకాదు అవతల వంద మందిని చంపిన కూడా పొద్దున యోగా చేయడం అలాగే జానంలో ఉండడం ఫోటో తీయించి గ్రూపుల్లో పెట్టించి జానములో ఫలానా నాయకులు గారు అని పెడుతుంటాడు కానీ వాడు బయటికి వస్తే మాత్రం వాడిని చంపా వీడిని చంపా ఇంతే అంటే వాడిది చెప్పండి ఇక్కడ వాడు తపస్సేనా అంతేకాదు వాడు కొన్నిసార్లు నోరు నోరు మూసుకుంటాడు అంటే మౌనం ఎవరిని తిట్టడం ఎందుకంటే దీక్ష పట్టాడు నలభై రోజులు అందుకు ఆ టైంలో నలభై రోజులు తిట్టాడు ఎవరెవరికి కోపం వచ్చినా లిస్టు రాసి పెట్టుకుంటాడు నలభై రోజుల తర్వాత వాళ్ళ పని అంటే వాడు నిగ్రహించుకున్నాడా వాడిలో ఇందాక చెప్పినట్టు వాచికి తపస్సు ఉంది శారీరక తపస్సుంది అన్నీ ఉన్నాయి దేవతలను పూజిస్తాడు పొద్దున ఇంత బొట్లు కూడా పెట్టుకోగలడు లేకపోతే వెళ్ళి ప్రేయర్లు కూడా చేయగలడు ఎన్నైనా చేస్తాడు వాడు వాడికి వచ్చింది వాడు మొత్తం ఏదో దాని ప్రకారంగా వెళుతు ఉంటాడు దేవ దిజ గురు ప్రాజ్ఞ అన్నీ చేస్తుంటాడు కనబడిన స్వామీజీల దగ్గరికి వెళ్తారు దండాలు పెట్టేస్తూ ఉంటారు రకరకాలు వాళ్ళని మనం చూసి ఆహా తపస్వి అంటామా మిగిలిన హింసే ప్రధానం వాళ్ళకి నాశనం ప్రధానం పదవి ప్రధానం అధికారం ప్రధానం లేని చూస్తూ ఉంటాం కనుక మరి ఇవన్నీ చేస్తున్నారండి ఎందుకు చేస్తున్నారు సత్కార మాన పూజార్థం సత్కార మాన పూజార్థం ప్రజల్లో సత్కారం కోసం అదేవిధంగా గౌరవం కోసం వాళ్ళందరూ తను పూజించాలి అంటే ఓహో ఆహాను పొగుడుతూ వీడిని అందుకోసం తపో దంభేన చేయత్ ఆ మూడు రకాల తపస్సులు కూడా దంభముతో చేస్తారు ఎవరు రాజసులు క్రియతే తదిహ రాజసం దాన్ని రాజసం అంటారు చేస్తే నష్టం ఏముందండి అది మళ్ళీ చెప్పాలి కదా చలం అధ్రువం అది అధ్రువం అంటే ఆ తపస్సుకి అనిశ్చితం ధ్రువం అంటే నిశ్చయం ఇది అనిశ్చితం అంటే అర్థం ఏంటంటే ఈ తపస్సుకి ఏది సత్ఫలం అని చెప్పబడిందో అది సంపూర్ణంగా చక్కగా రాదు అది అర్థం వచ్చినా నిలవదు అది తెలుసుకోవాల్సినది ఇవాళ వచ్చింది ఇంత చేశారు పాపం వాడు కష్టపడ్డాడుగా తపస్సుతో కానీ వాడికి వరం ఇవ్వాలి సృష్టిలో నియమం ఉంది ఎవడేం చేస్తే వాడికి వస్తారు నిప్పులో జేలు పెట్టారు కాల్చాలి మంచు మీద చేయి పెట్టారు చల్లగా ఉండాలి ప్రకృతి నియమం అలాగే ఏదో నిగ్రహించుకుని ఏదో నెల రోజులు ఐదేళ్ళు పదేళ్ళు తపస్సు చేశారు వరం ఇవ్వాలేదు ప్రకృతి నియమం అంతేగాని దేవతలు ఎందుకు వరం ఇవ్వాలని వాళ్ళని అనకూడదండి ఎందుకంటే రాక్షసుడు భోజనం చేసినా కడుపు నింపుతుంది కడుపు నిండుతుంది దేవత భోజనం చేసినా కడుపు నిండుతుంది కడుపు నింపినందుకు రాక్షడు కడుపు నింపినందుకు అన్నాన్ని తిడతారు మీరు అలాగే రాక్షసుడికి దేవతల వరం ఇచ్చారు కదా అని తిట్టరాదు కొంతమందికి తెలియకి సినిమాలు చూసేసి నాటకాలు చూసేసి బ్రహ్మదేవుడు వరాలెందుకు ఇవ్వాలండి వీళ్ళందరికీ రాక్షసులకి ఎందుకు నువ్వు పరీక్ష రాస్తే మార్కులు వేయాలంతే డాక్టర్ ఎగ్జామినేరు వేస్తాడా లేదా చెప్పండి ఇక్కడ అంతేగాని నువ్వు పరీక్ష రాసేటప్పుడు తపస్సు వచ్చేవా పవిత్రంగా ఉన్నావా దానం చేస్తున్నావు స్టడీ చేయడు సరిగ్గా రాసేవా లేదో చూస్తాడు ఇక్కడంతే అలాగే ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి ఫలం ఇవ్వాలని సృష్టిని ఏమో యూనివర్సల్లా అంతేగాని బ్రహ్మదేవుడు మురిసిపోయి నన్ను పొగిడి తపస్సు అంటే దేవతను పొగడ్డం కాదు అది తెలియక వాడేదో దేవతను తెగ పూజించాడు గనక దేవత మురిసిపోయింది మనకు తెలియక ఇవన్నీ నిర్ణయాలకు వస్తాం ఇప్పుడు ఇవి తపస్సులు మరి రావణాసుడు తపస్సు చేశారు కదంటే రావణాడు తపస్సు ఎంత గొప్పగా చేశాడు తెలుసా ఇవన్నీ చేశాడు ఆయన ఆయన తపస్సు కలిగినప్పుడు ఆయన అను ఆయన దేవతలు అనుకున్నవాడి దేవతలను పూజించాడు అదేవిధంగా ఆయన యజ్ఞయాగాలు చేసే క్రతువులకు చక్కని దక్షిణలు ఇచ్చాడు తపస్సును ఆచరించాడు పైగా నోరు నోరేమిటి అన్న నిగ్రహం ఊపిరి బిగబెట్టాడు తిండే తీసుకోలేదు కృషించిపోయాడండి అంతవాడు ఎంత చేశాడు కానీ లోపల వాసన అలాగే ఉంది అందుకే రాజశ్ తపస్సు అది ఇక్కడ ఇదంతా దేనికోసం చేశాడు సత్కారమాన పూజార్థం చాలామంది ఇలాంటి తపస్సులు చేస్తూ ఉంటారు పైగా తపస్సు అని బిరుదులు కూడా తెచ్చుకుంటుంటారు అదొకటి ఉన్నది ఇవ్వకపోతే కోపం కూడా వస్తుంది ఇలాంటి వాళ్ళందరూ రాజసం వీటిని ఏమంటారు రాజసం ఇది చలం చలం ఇవాళ ఒక్కొరి తపస్సు రేపు మరొక్కరి కోసం తపస్సు అంటే ఏడాదిలో ఎప్పుడెంత తిరిగినండి ఆ నలభై రోజులు మాత్రం జాగ్రత్తగా ఉంటానండి అంటాడు అంటే ఇది ఇప్పుడుదైపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది చలం మరి స్థిరం లేదు ఇక్కడ పైగా అధ్రువం చలం అధ్రువం ఇది రాజసమైనటువంటి ఫలానికి అంటే రాజస్తపస్సు ఇంకా వీడి తపస్సుని తమస్సుగాడిది వాడిది సామాన్యం కాదు ఇక్కడిది మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపహ పరస్యోత్సాధనార్థం వా తామసముదాహృతం అని అడికర వీడి తపస్సు లక్ష్యం ఒక్కటే పరస్య ఉత్సాధనార్థం అంటే ఇంకోటి లేపేయడం అది ఉత్సాధనం అనే మాటకి తెలుగు కరెక్ట్ అదేనండి లేపేయడమే అంటే చంపడం ఇంకోటి కీడు కలిగించడం ఇంకొకరు కీడు కలిగించడానికే తపస్సు చేస్తాడు బిట్ట పైగా మూఢగ్రాహేణ పైగా తపస్సు మొండి పట్టుదలతో చేస్తాడు ఏమండి ఇది ఎక్కడైనా చెప్పారో కొంచెం ఆగడంటే నేను ఒకసారి అనుకున్నానంటే చేసి తీరాలి అది మొండి పట్టుదలండి దీనికి అవివేక నిశ్చయ అని అన్నారు ఇక్కడ భగవత్పాల్ వారు వాడికి యుక్తాయుక్తి విచక్షణ లేదు దానితో మొండి పట్టుదల చేస్తాడు అటువంటి వాడు చేసేటువంటిది ఇతరులని కీడు కలిగించడానికి చేసిన క్రమంగా వాడికి అది కీడు కలిగిస్తుంది ఆత్మన పీడయా తనకి తాను బాధ కలిగించుకోవడం ఇతరులకు నాశనం కలిగించడమే తామస హృదా తామసం ఉదాహృతం తనకు తాను బాధ కలిగించుకోవడం అంటే అంటే తర్వాత వాడికి దెబ్బతింటుందని కాదు తపస్సు చేయాలంటే వాడికి వాడి పీడ కలిగించుకోవాల్సింది కదా తిండి మానేయాలి నిగ్రహంగా ఉండాలి అన్ని నిగ్రహించుకుని కూర్చోవాలంటే తపస్సు తపస్సు అంటేనే శరీరాన్ని క్లేశపరచుకోవడమే తపస్సు కదా నియమబద్ధమైన జీవితం అంటే సామాన్యం అండి మరి అప్పుడు తనకు పీడ కలిగిందా లేదా క్లేశపరుచుకున్నాడు పైగా లక్ష్యం ఏంటి ఇంకోటి నశింపు చేయడం కనుక చేసేటప్పుడు పీడే లక్ష్యం చూసి ఇంకోటి నశింప చేయడం అది కనుక ఇది ఎలాంటిది అంటే తామసం దీనికి వచ్చి ఇంత కాదు అసలు ఫలితం సరి కదా అందులో చేసిన పద్ధతిలో శుద్ధత లేదు లక్ష్యం భయంకరమైంది కనుక దుష్ఫలితం అనుభవిస్తాడు ఒక బద్ధశత్రుడు ఉన్నట్ట వారికి ఏమి ఒకడంటే ఒకటి పడదు మధ్యలో పచ్చగడ్డ వేస్తే భగ్గం ఇలా బద్ధశత్రువులు ఇద్దరు తపస్సుకి వెళ్ళారు తపస్సు చేశారు తపస్సు చేయగా ఏ దేవుడికో ప్రత్యక్షమయ్యాడు తప్పదు కదా వాడికి దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అన్నాడు అక్కడొక్కడ తపస్సు చేస్తున్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళామంటే ఇంకా వెళ్ళలేదు రే నెస్ట్ వెళ్తానన్నాడు అయితే ఒక పని చేయి వాడు ఏది దొరుకుతారో దానికి డబుల్ ఇచ్చి అక్కడ ఇంకేం లేదు వాడికంటే గొప్ప అనిపించుకోవాలి కదా వాడు ఇంకా తపస్సు చేస్తున్నాడు కానీ వాడికి మంచి ఐటీ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అది వాడు ఏం చేశారంటే వీడు తపస్సు అత్త దాకా వచ్చింది ఏం వరం అడిగాడు మొత్తాన్ని గడ్డు తెచ్చేసుకున్నాడు ఆ గు దేవుడు ఇంత దగ్గరకు వచ్చాడు వచ్చి ఏం వరం కావాలి భక్త అన్నాడు ఆయన ఏమి అడిగాడు అడగలేదు వీడు తెలిసిపోయింది కదా ఒక పని చేయను ఒక కన్ను తీశారు ఎందుకంటే ఆయన ఏమి అడిగడు డబుల్ ఇమ్మన్నారు కదగినా అందుకు వీడు కన్ను తీశాడు రెండు గళ్ళు తీస్తాడు ఇద్దరు తృప్తిపడ్డారు అంటే వీడు తపస్సు ఎలాంటిది నాకు సగం పోయినా పర్వాలేదు కానీ వీడు పూర్తి నాశనం అయిపోను వీడు తపస్సు ఇక్కడ ఇలాంటిది ఒకరికొకరు ఇందులో ఎవరు గొప్పని చెప్తారండి ఇటువంటి వాడు తామస తపస్సులు ఒక్కొక్కసారి ఇంతా చేసి దీనికోసమా అనిపిస్తుంది ఇంత తపస్సు అందుకే అంటారు నువ్వు ఆయాసం లేకుండా ఏది సాధించట్లేదు వీటి కోసం ఇంత ఆయాసపడుతున్నావు ఎంత ఆయాసంలో కొంత ఆయాసపడితే బ్రహ్మమే నీకు తెలుస్తాడు కదా అన్నాడు ఇక్కడ దానికి అంత ఆయాసం అక్కర్లేదు వివేకము శ్రమము ఇవి చక్కగా పాటిస్తూ శ్రవణ చేస్తే దొరికిపోతాడు దీనిక ఎంత ఆయాసం అండి పొద్దుడి నుంచి ద్రవ్యాలు సమకూర్చుకోవాలి తేడా వస్తే కోపం వస్తుంది వాడితో వ్యవహారం వీడితో వ్యవహారం ఇది కేవలం ఆత్మతో వ్యవహారం ఏమి అందుకే ఇవన్నీ ఆయాస కర్మలని తెలుసుకోవాలి ఇక్కడ వృధాయాసం అందుకే ఇది క్రమంలో వాడికి పీడ కలిగిస్తుంది రాజస తామసాలకి ఫలం ఒకటే రాజసానికి ఫలం దుఃఖం తామసానికి ఫలం అజ్ఞానమే అన్నాడు ఇక్కడ గుర్తుందా అజ్ఞానం అంటే వాడి ఇంకే జన్మలో మామ్రాప్యమిత కోంతేయా తతోయాంతి అధమాంగత్యం వాడికి ఎప్పుడూ ధరించలేడు బాగుంది కదా దుఃఖం లేదుగా అజ్ఞానం ఉంటే ఉండని అండి అంటారేమో అది మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఒక పిచ్చివాడిని మనం చూసి అయ్యో పాపం ఉంటా కానీ పిచ్చివాడైనా హ్యాపీగా ఉన్నాడు కానీయండి అంటామా కోమ వచ్చేవాడో పడుకున్నాడు బాధలు బందీలు పడుకున్నాడు కానీ అంటారంటే ఇక్కడ అది ఇంకా నరకం తెలుసుకోండి అది పరమయాతన అందుకే దుఃఖం కంటే ప్రమాదం అజ్ఞానం దుఃఖం ఏదో ఒక అనుభవంతో క్షయమైపోతుంది కర్మక్షయం ఇక్కడ అలా బండకట్టునట్టు అయిపోయింది తెలుసుకోండి ఇక్కడ అందుకే తామసం అత్యంత భయంకరం ఇప్పటి మూడు తపస్సులని మూడు విధాలుగా ఉన్న శ్రద్ధలతో చక్కగా తెలియజేశారు కదా ఇప్పుడు చెప్పబోతున్నది దానం అంటే యజ్ఞము తపస్సు ఇంకా దానం దానాల్లో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి సాత్విక రాజస తామస దాతవ్యమితి ఎద్ధానం అక్కడ ఎష్టవ్యమితి యజ్ఞం అన్నాడు ఇక్కడ చెయ్యాలి అని యజ్ఞం చేశాడు ఇక్కడ ఇవ్వాలి దానం ఇస్తున్నాడు అంతే తప్ప దానమిస్తే ఏదో ఫలితం వస్తుందని కాదు దానం ఇవ్వడం ధర్మం అది తెలుసుకోవాలండి దాతవ్యమితి యద్ధానం దియ్యతే అనుపకారిణే దేశే కాలే పాత్రేచ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం దానం చేసేటప్పుడు మన దానం గురించి ఎన్ని మార్లు ఇక్కడ దయ దానం వేరు కానీ అది కూడా ఇవ్వడమే అని దానికి కూడా ఇవి వర్తిస్తాయి దాతవ్యం అంటే దానము చేయడం నా ధర్మం అందుకే చేస్తున్నాను దానం చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి అది కర్తవ్యం అంతేగాని దానం వల్ల నాకేదో వస్తుందని కాకుండా చేస్తాడు ఇలా చేసేవాళ్ళు ఉన్నారండి ఎవరైనా అంటే మా ఉన్నాడు ఆయన ద్రౌపదితో చెప్తున్నాడు అడవుల్లో ఉన్నప్పుడు నాహం ధర్మఫలాకాంక్షి రాజపుత్రీ చరామ్యుత దదామి దేయమిచ్చేవా అదేవిధంగా యజే అష్టవ్యమిపి ఇవ్వాలి గనుక ఇస్తున్నాను చెయ్యాలి గనుక యజ్ఞం చేస్తున్నాను అందుకని చెయ్యాలి గనుక చెడ్డ పని ఇవ్వాలి గనక చెడ్డ కాదు ఇవ్వాలి గనక దానం చెయ్యాలి గనుక యజ్ఞం అది తెలుసుకోవాల్సింది అంతేగాను కర్తవ్యాపేక్ష అది ఫలాపేక్ష లేదు కర్తవ్యానికి చెయ్యడమే మరేం చేస్తావు చేసింది ఫలం ఇవ్వదా ఇస్తుంది కానీ ఫలాకాంక్ష లేదు ఫలాకాంక్ష లేకుండా యజ్ఞం చేసేవి గనుక భగవంతుడు సంతోషించి ఏదో ఫలం ఇస్తాడు ఊరుకోడు అది ఆ ఫలం పేరు చిత్తశుద్ధి దాన్ని ఇస్తాడు ఇక్కడ భగవానుడు ఏది ఫలం లేకుండా పోదు భగవంతుడు ఫలం లేకుండా ఉంచుతాడండి చిత్తశుద్ధిని ఇస్తాడు ఫలాకాంక్షను కోరుకోలేదు కనుక చిత్తశుద్ధి ఇచ్చాడా అందులో మెరిసిపోతూ కనిపిస్తాడు ఇంకా నీకు ముక్తి లభిస్తుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అలా చేయడం దానం సాత్వికులు ఇలా చేస్తారయ్యా దాతవ్యమితి యద్ధానం దియ్యతే అనుపకారిణే ఇది చాలా ప్రధానం కొందరు దానాలు చేసేటప్పుడు ఎప్పటికైనా పరికొస్తాడు అందుకే ఇచ్చానంటాడు అంతే కదా ఏమిటండీ వాడికి జబులని తీసి అంత ఇచ్చేసారు అంటే నీకు తెలియదు వాడితో పని నాకుంది ఇప్పుడు చెప్పను వాడికి పైగా దీన్ని కృతజ్ఞత పెట్టుకుని వాడు పని తీరిస్తాడు ఇలా ఇచ్చేసి దానం సాత్వికం కాదు అనుపకారిణే ఉపకారం చెయ్యకపోయినా దానం ఇవ్వాలండి అది ఇక్కడ అనుపకారిణి దాతవ్యం అనే బుద్ధితో ఇవ్వాలి ఉపకారం చేసేవాడిని కాకుండా నీకు ఉపకారం చెయ్యని వాడికి ఇవ్వాలి అనుపకారాన్ని కొంతమంది చూడండి ముత్తవుని పిలిచేటప్పుడు దానాలు చేసేటప్పుడు బంధువుల్ని పిలుచుకొస్తారు అందరు కూడా అందుకే అలాంటివి లెక్కలోకి రావని చెప్పారు వాళ్ళు కోడదని కాదు అక్కడికి స్వార్థం ఉంది నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అక్కడ మమ్మకారం వచ్చేస్తున్నావు కానీ అక్కడ దైవీభావం లేదు అక్కడ దైవభావం లేదు తెలుసుకోండి ఇక్కడ ఇవి తెలుసుకోలేక అందరూ తన వాళ్ళని పిలుచుకుంటూ అదేదో అమ్మవారు పూజ చేసేసాను కోడదని కాదు కానీ అక్కడికి బంధుప్రీతి ఉంది తప్ప దైవభావం ఎక్కడున్నది వా పైగా వాళ్ళ నుంచి పరస్పర ఉపకార వాంఛి ఉంటుంది అందుకు ఉపకార వాంఛ లేకుండా ఉపకారం చెయ్యని వాడికి ఇవ్వాలి దానం పైగా దేశ కాలం పాత్రత మూడు చూసి ఇవ్వాలి సరియైన చోట చెయ్యాలండి అంటే పవిత్రమైన చోట్లలోనే దానం చెయ్యాలి ఒక క్షేత్రము ఒక తీర్థము ఒక దేవతాయతనము శుభ్రమైన గృహము అలాంటి చోట ఇవ్వడం అది దేశం అలా కాలం కూడా ఒక సంక్రమణం ఒక మంచి తిథి ఇవి చూసి చేసే దానానికి మంచిది దేశం కాలం చూసుకోవాలి శాస్త్రం కదా దేశము కాలము శాస్త్రంపై శ్రద్ధ పడుకుంటుంది అమ్మా నిన్న ఇవాళ అంతా చెప్పి సాత్విక శ్రద్ధ సగతంగా ఉన్నవాడికి శాస్త్రంపై శ్రద్ధ ఏర్పడుతుంది కనుక వాడు శాస్త్రానుసారంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా దేశము కాలము పాత్రత పాత్రత చాలా అవసరమండి ఇక్కడ పాత్రత లేకుండా దానం చేయరాదు అనే విషయం చెప్తున్నారు పాత్రత ఏమిటి అంటే స్వాధ్యాయాడ్యం యోనిమంతం ప్రశాంతం వైతానస్థం పాపభీరుం బహుజ్ఞం స్త్రీ సుక్షాంతం గోశరణ్యం వ్రతైస్నాతం తాదృశం పాత్రమాహు దానం చెయ్యాలి అంటే ఇది పాత్రత మామూలు దీనులకి ఇవ్వడాన్ని దానం కింద తీసుకోరు దయ వాడెవడబని వాడు గుణాలు చూడకూడదు ఆకలితో ఉన్నాడు అన్నం పెట్టు అదేవిధంగా చలికి వణికుపోతున్నాడు వెచ్చని వస్త్రాలు ఇవ్వు భేద సాధనకి ఇవ్వు వాడు ఒక పాపకర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు నువ్వు జాలితో చూపించే దాని ఉంది కానీ ఇక్కడ ఒక మహానుభావుడు ఒక యాజ్ఞికుడు వేదవేత్త అలాంటి వాడికి ఇస్తున్నావు వాడి పాపఫలం అనుభవించట్లే వాడు సత్పాత్రుడు అలాంటి వాడికి సంకల్ప సహిత దానం చేయాలండి అదే మనకి రక్షణ రాజసంగ చేస్తే గ్రహ దోషాలు పోవాలి ఇవన్నీ చేస్తే అవి రాజసం కిందకి కానీ పాత్రత మాత్రం అక్కడ ఇక్కడ ఒకటి పాత్రులు నెరికి చేయాలి పాత్రత ఎవరికీ అంటే స్వాధ్యాయం ఎవడుకుందో వాడికి అంటే నిరంతర వేదాధ్యయన సంపన్నుడు యోనిమంతం చక్కని పుట్టుక వంశము కలిగినటువంటి వాడు ప్రశాంత చిత్తం కలిగిన వాడు శీలము కలిగిన వాడు పాపాచరణానికి భయపడేవాడు బహుజ్ఞం బహుశాస్త్ర విషయములు తెలిసినవాడు అలాగే స్త్రీలంపటత్వము లేనటువంటి వాడు గోవులను ఆదరించేవాడు వ్రతములైతే పవిత్రమైన వాడు అంటే నియమబద్ధ జీవితం గడిపినవాడు అటువంటి వాడు పాత్రమాహుహు అలాంటి వాడు దొరకాలండి అంతేకాదు కేవలం విద్యా తపస్సు ఉంటే సరిపోదయ్యా వాటితో పాటు వృత్తం ఉండాలి అన్నాడు అంటే శీలం ఉండాలి అటువంటి వాడికి దానం చేయాలి అయితే దానాలు పుచ్చుకోవడమే వృత్తిగా తీసుకుని కొందరు బయలుదేరుతుంటారు అబద్ధాలు చెప్తూ పైగా దానం పుచ్చుకోవడానికి నిజమైన భయపడతాడండి ఎందుకంటే దానం పుచ్చుకుంటూ పాపం పుచ్చుకున్నట్టు దానికి తగ్గ ప్రాశ్చిత్తం చేసుకోవాలి కొన్ని మంత్రాలకి పదివే కొన్ని దానాలకు పదివేలు గాయత్రి చేయాలి కొన్ని దానాలకు వెయ్యి గాయత్రి ఇవన్నీ చెయ్యాలి అవి చెయ్యాలి అని బుద్ధున్న వాడికి ఇస్తే వాడు చేసుకుని తరిస్తాడు మళ్ళీ ఇంకో దానం పుచ్చుకోవడానికి కానీ అర్హుడు అవుతాడు ఇక్కడ కానీ దానాలు పుచ్చుకోవడమే వృత్తిలో ఉన్న వాళ్ళకి పాప కళ ముఖంలో తాండవిస్తూ ఉంటుంది మీరు గమనించండి ఇక్కడ ఏది పెడితే దానం పుచ్చుకుంటారు అలా కాకుండా ఇక్కడ ఇంత చక్కగా చెప్తున్నారు శీలం కలిగిన వాడు పాపమంటే భయపడేవాడు అలాంటి దొరకడమే కష్టం దొరికాడా వెంటనే దానం చేయన్నాడు పాత్రడు దొరికితే దేశకాల నిమిత్తం కూడా లేదు అంత గొప్ప విషయం అందుకే అన్నిటికంటే పాత్రతకు అంత ప్రాధాన్యం అటువంటి పాత్రుడికి ఇవ్వాలి అందుకే క్యారెక్టర్ చాలా ప్రధానమన్నాడందు నా విద్యయా కేవలయా తపస్ వాపి పాత్రత ఎత్ర వృత్తమిమేచోభే తద్ది పాత్రం ప్రత్యక్షతే విద్యా తపస్సు మాత్రమే సరిపోదు శీలం ఉండాలి అలాగని శీలం ఉంటే సరిపోదు రెండు ఆ రెండు కూడా ఉండాలంటూ ఇక్కడ ఎత్ర వృత్తమిమేచ ఉభే తద్ది పాత్రం ఆ రెండుతో ఇది కలవాలి అని శాస్త్రం చెప్తున్నది అందుకే దానం అనేది చాలా విశేషమండి కలవు దాన ఇవ కేవలమని కలిలో దానమే చాలా ప్రధాన అన్నిటికంటే అందుకే యజ్ఞ తపస్సులు ఆచరించడానికి అవకాశం తక్కువ దానం కోసం దానం చాలా ప్రధానం అది భౌతిక దుఃఖాలు పోగొట్టడానికి అదే పారమార్థికమైనటువంటి సిద్ధికి కూడా దానం ఉపకరిస్తుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మ విద్య కూడా ఈ మూడు మానరాదనే బ్రహ్మ విద్యాశాస్త్రం ఈ మూడిట్టి స్వామి చక్కగా చెప్తున్నాడు మాటికి యజ్ఞము దానము తపస్సు అయితే దీని మోక్షం కావాలనుకుంటే మాత్రము సాత్వికమైనదే ఉండాలి లేదా ఐహిక ఫలాలు కావాలంటే రాజసంచ చేసినా ధర్మబద్ధంగా ఉండాలి ఇక తామసమా ఎప్పుడు వెళ్లకు సుమా నాశనం ఇవ్వదు జాగ్రత్త అది చెప్పడం దీని ఉద్దేశం అందుకే దానంలో ఇంతవరకు చెప్పుకున్నది సాత్విక దానం వేదమే చెప్తోందండి ఇక్కడ దానం గురించి శతహస్త సమాహర సహస్త్రహస్త అని వంద చేతులతో సంపాదించు వెయ్యి చేతులతో వెదజల్లు ఉన్నాడు ఇక్కడ సూర్యుడు అదే చేస్తాడు ఆ కిరణాలతో నీళ్లు తీసుకుంటాడు ఇంటికి ఇబ్బడిమిబ్బడిగా మళ్ళీ నీళ్లు ఇస్తున్నాడు ఆయన ఇక్కడ మనం కూడా అలాగే సంపాదించిన దాని కంటే ఎక్కువ ఇవ్వాలి ఎలా ఇస్తామండి సంపాదించింది ఇస్తాం కదా అంటే నువ్వు సంపాదించడం ఎంత శ్రద్ధగా చేసావో దానిలో దానం చేయాల్సిందే అంతకు మించిన శ్రద్ధతో చేయు అని చెప్పడం దీనిలో ఉద్దేశం ఇక్కడ అనగా సంపాదించిన చక్రవడ్డీలకి తిప్పి అది దానం చేస్తాను కాదు ఇక్కడ అందుకు పద్ధతి ఈ విధంగా చేయు పైగా అనుకూలే విధో దేయం యతపూరయిత హరి ప్రతికూలే విధోదేయం వ్యతసర్వం హరిష్యతి నీకు అనుకూలంగా బాగా ధనం ఉన్నప్పుడు వెంటనే దానం చేయి ప్రతికూలత వస్తోంది అంటే వెంటనే దానం చేయనాడు ఇదేంటండి అంటే అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దానం ఎందుకు చేయాలంటే నేను ఇవాళ దానం చేసిన విష్ణు పూరిస్తాడు ఎందుకంటే టైం కలిసి వచ్చే టైం విష్ణు మళ్ళీ నింపిస్తాడు భగవంతుడు నింపుతాడు కనుక దానం చేయాలంట ప్రతికూలం ఎందుకు దానం చేయాలంటే తర్వాత దానం చేయడానికి మిగలదు ఇప్పుడే దానం చెయ్యు అని అడిగాడు అందుకే దానానికి అంత ప్రాధాన్యం చెప్పాడండి దాన విషయంలో అంత విశేషం చెప్పాడు పైగా భాగవతంలో ఒక శ్లోకం ఒక పద్యం ఉంది పోతన గారు చెప్తారు హరియందు జగములుండును హరిరూపము సాధు పాత్రమందురు శివంకరముగు పాము కలిగిన అరయగ అది పుణ్యదేశ మనఘ చరిత్ర అన హరిలో విశ్వమంతా ఉంటుందట ఆ హరి పాత్రుడిలో ఉంటాడు అందు పాత్రుడు దొరికితే వెంటనే దానం చేయ చోటే పవిత్రం పాత్రుడు నిలబడ్డ చోటే పవిత్రమయ్యా అని చెప్తున్నారు దాన విషయంలో ఇంతవరకు చెప్పిన దానం సాత్విక దానం ఇందులో ప్రధానంగా చెయ్యాలి అని దానం చేస్తున్నాడు కర్తవ్య బుద్ధితో అంతే ఉపకారం ఆశించడు ఉపకారం చేసేడు గనక చేస్తున్నాను అనడు అటువంటి దానం సాత్వికం పైగా దేశకాల పాత్రతలు చూడాలి సాత్వికమైంది ఇప్పుడు రాజస దానం ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః దీయతేచ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం ఎత్తు ప్రత్యుపకారార్థం ప్రత్యుపకారం కోసం దానం చేయడం అది కూడదండి ఇక్కడ రాజసం అలాంటిది వీడికి ఇచ్చానంటే వీడి తర్వాత పనికొస్తాడు అని చేసేది పైగా ఫలముద్దిశ ఫలాన్ని ఉద్దేశించేసేది సాధారణంగా ఎక్కువ దానాలు ఇవే ఎందుకంటే దానాలు ఎప్పుడు చేస్తామంటే గ్రహ దోషాలు పోవడానికి ఎవరికోసం అది నీకు గ్రహ దోషాల కోసం అది ఫలం ఫలాకాంక్షగా అయితే తప్పని కాదు కాదు కానీ ముక్తికి పనికొచ్చే దానం అనుకోవద్దు నీకు ఎన్నో అసలు బాధలు దానం వల్ల పోతాయండి అన్నిటికంటే బాగా తెలుసుకోవాల్సింది దానం వల్ల ఎన్నో బాధలు పోతాయి పై గ్రహాలు పీడలు ప్రారంభపు యొక్క తీవ్రతలు దానం వల్ల పోగొట్టుకోవచ్చు అందుకే పూర్వజన్మకృతమైన పాపమే వ్యాధి రూపంలో పీడిస్తే తచ్చాంతి ఔషధై దానై జపహోమ సురార్చనై అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ అక్కడ దేవతార్చన ఉంది జపముంది అదేవిధంగా దానముంది ఇవన్నీ ఏం చేస్తున్నాయి నీకు ఇదివరకటి పాపాల వల్ల వచ్చిన దుఃఖాలు పొగుడుతున్నాయి లేదా దుఃఖాలకు కారణమైన పాపాలు పొగుడుతున్నాయి కానీ ఇవన్నీ అవసరమే అయితే వాటి కోసమే అన్నీ చేయడం కాదు కొన్నైనా సరే నిష్కామంగా జీవితం అలవాటు చేసుకోవాలి రాజసంతో మొట్ట చేసినా ఎందుకంటే జీవితం బాగుండాలి కదా తర్వాత అవన్నీ ఎందుకంటే ఇంకా వివేక వైరాగ్యాలు కలగలేదు పాప బుద్ధులు లేవు ఇంకోటి హింసించే తలంపు లేదు అధర్మం మీద లేదు ఏదో ధర్మబద్ధంగా సుఖపడాలని ఉందండి తప్పేముంది పర్వాలేదు అయితే ఒక పని చేయి రాజసంగా ధర్మబద్ధమైన వాటి కోసం చేయి ఒంట్లో బాగాలేదు దానం చేసినా తప్పేం లేదు కానీ దానివల్ల నాకు ముక్తి గ్యారంటీ అని మాత్రం అనుకో అలాగ చేసినా కొన్ని ఇలా చేయి ఇక్కడ దానం నా కర్తవ్యమని చేయి అంతేగాని నా గ్రహ దోషాలు వచ్చినప్పుడే దానం చేస్తానని కాకుండా దానం కర్తవ్యంగా పుణ్యకాలాల్లో పుణ్యదేశాల్లో సరైన పాత్రుడికి తరచూ చేస్తూ ఉండాలి కొందరు ఒక వెక్కిరింపు మాటలు వింటూ ఉంటామండి కాబట్టి దానం ఎందుకు చేయరంటే నేనే పాపాలు చేయలేదండి అందుకే దానం చేయట్లేదు గుడికి ఎందుకు పాపాలు చేసేవాడు గుడికి వెళ్తా అది పెద్ద గొప్పవాడేమో అనుకుంటారు ఓ రిపాపి నువ్వు పాపాలు పుట్టవి అందుకే నీ గుడికి కూడా పొట్టలేదురా అని చెప్పాలి వాడికి ఎక్కడ అవి పోగొట్టుకోవాలి ఇక్కడ అంత తేలిక అండి ఇవి వినడానికి బాగా బాగా హ్యూమరస్గా అనిపిస్తుంటాయి కానీ అంత పేలవమైనవి డొల్లైన మాటలు మరొకటి తెలుసుకోండి ఇక్కడ అందుకే ఇటువంటివి లోకంలో ఒక దుఃఖానికి కారణం పాపం కనుక దానం ఆ పాపం పోగొడుతుంది అందుకే ఇవన్నీ అవసరమే కానీ అవి వచ్చినప్పుడే చేస్తాను ఫలం కోసమే చేస్తాను అని కాకుండా దానం చేయడం నిత్య కర్తవ్యంగా దేశకాల పాత్రలు చూసుకుంటూ భగవత్ ప్రీతిక ఇది కూడా అందుకే మనకి విష్ణుస్వరూపాయా అని పెడతారు అలా స్త్రీని పూజిస్తే అమ్మవారి స్వరూపంగా గౌరీ స్వరూపం లక్ష్మీస్వరూపం అని భావిస్తారు అని చెప్పేటప్పుడేంటి నువ్వు వ్యక్తి కాదు చేయట్లేదు ఇస్తున్నది ఆ భగవంతుడికి అనే భావం అండి ఇక్కడ అందుకే ఈశ్వరార్థం వీటన్నిటికి కలుపుకోవాల్సి ఈశ్వరార్థం ఈశ్వరార్థం అది రాజస్వంలో చేసినప్పటికీ పెద్దవాళ్ళు ఇదే చెప్తారు మా ఉపాధృతక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం అని అది మనకు వినపడదు అది వేరే విషయం అంత మైక్లో చెప్పినా ఈ సంకల్పం వినబడుతుంది వాడు చెప్పే గోత్రనామాలు మాత్రం వినపడుతుంటాయి వచ్చింది అది బాధ సరే మొత్తానికి ఫలముద్దేశం దియ్యతేచ పరిక్లిష్టం పరిక్లిష్టం అంటే బాగా కష్టపడుతూ మన క్లేశంతో ఖేద సంయుక్తం అని అర్థం ఇక్కడ దుఃఖపడుతూ చేసే దానం రాజస్థానం ఉన్నాడు దుఃఖపడుతూ దానం చేస్తారా చేసేవాళ్ళు ఉన్నారండి ఎంత ఇచ్చేస్తున్నానో వీడికి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇచ్చేసేనే ఇచ్చి మళ్ళీ బాధపడ్డం ఇస్తూ బాధపడ్డాము అంత ఇవ్వాలంటారు దానం పది రూపాయలు చాలదా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి పైగా ఒకసారి కొంతమంది సాధువులు భాగవతం చెప్పుకుంటూ ఉన్నారు సాధు సత్కారం చేస్తానందో ఆవిడ బోళ్ళంతా డబ్బు ఉంది తీసుకొచ్చింది పళ్ళు పెట్టిందిట వాళ్ళ పిల్లడు వచ్చి ఒక్క పండు బాగలేదే అన్నాడు మన కోసం సాధువుల కోసం ఇది వారు అంటే దానం చేసేవన్నీ ఎలా ఉండాలి పనికి మాలనివి పాడయిపోయినవి చించిపారేసేవి ఇవి దానం చేస్తారు అవన్న లేదా అక్కడ పెట్టారు బ్రాహ్మణుడు వాళ్ళకి మనకి వారికి ఏది ఇచ్చిన పర్వాలేదు ఇలా ఉంటాయండి దానాలు ఫలితాలు అలాగే ఉంటున్నాయి ఇది పరిక్లిష్టం అంటే ఇది అర్థం దుఃఖంతో ఖేదంతో ఇచ్చేవి ఇస్తూ ఏడ్చేవాడు ఒక ఆయన కాశీనగరంలో పెద్ద శివాలయం కట్టాడు ఇంకా ప్రతిష్ట రెండు మూడు రోజుల్లో చూసేట ఎంత కట్టేది ఎంత డబ్బు అయిపోయింది అన్నట్టప్పను మునిగిపోయిందండి అసలు ఆలయం మరలావలే మీరు మణికన్నకి దగ్గర చూడొచ్చు చెప్తారు కథ ఇద్దని ఎంత నిజమో తెలియదు కానీ నీది కావాల భగవంతుడికి అందుకే దానం చేసేటప్పుడు శ్రద్ధయాదేయం భియాదే యం హ్రియాదే యం అన్నారు ఇక్కడ శ్రద్ధతో ఇవ్వాలి భయంతో ఇవ్వాలి ఇస్తున్నానే ఇస్తున్నాను అని అహంకారం ఉండకూడదు నేను ఇవ్వగలుగుతున్నాను కానీ సరిగ్గా ఇవ్వగలుగుతున్నానే లేదో సరే నేను వాడికి తగినట్టు ఇస్తున్నానే లేదో అని భియ్య ఉండాలని భీతి అదే గిరాట్ ఉంటారు చూస్తూ ఉంటారు ఆ తీసుకుంటరా ఆ యజ్ఞ కానీ దక్షిణలు ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ఇస్తారండి అక్కడ నువ్వు వ్యక్తులను దృష్టిలో పెట్టుకోకూడదు భగవంతుడికి ఇస్తున్నావు అని దృష్టిలో పెట్టుకోవాలి ఒక స్త్రీని ఇంటికి ముత్తైదుగా పిలిచి పసుపు రాసేటప్పుడు అమ్మవారికి రాస్తున్నావు అనుకోగాని ఈవిడికి నాకు గత ఏడాది పెద్ద జగడా జరిగింది ఈవిడొచ్చేసిందే ఇవాళ అనుకుని సర్వసర్వను రాసకూడదండి అక్కడ అమ్మవారు భావన ఉండాల అదేవిధంగా ఇక్కడ కూడా దానాదులు చేసేటప్పుడు కూడా నువ్వు ఎవరో ఒక ఒకరికి ఇచ్చేస్తున్నా దానం వాడు పుచ్చుకుని బాగుపడిపోతాడు నా సొమ్ము తినేస్తున్నాడు అనుకోకుండా నువ్వు భగవద్భావనతో శ్రీ హ్రియా భియా శ్రద్ధయా దేయం ఇది కూడా ఉపనిషత్తే చెప్తోంది ఇటువంటి భావంతో ఇవ్వాలి అలా కాకుండా పరిక్లిష్టం ఖేదపడుతూ ఇస్తే తద్ధానం రాజసం స్మృతం ఇది ప్రధానంగా చెప్తున్నాడు ఇక్కడ అందుకే దానం ఎలా చేయాలి దాని విధానాలు ఇవి చెప్పి ఇంతవరకు రాజసమైంది తామసం ఉందండి ఇక్కడ వీడు ఒకడు మాట విన్నాడు కదా అక్కడ సత్కారమాన పూజార్థం అన్నప్పుడు ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిందండి ఇంకొకడు గౌరవించాలని చేసే తపస్సు ఇంకోటి గౌరవించాలని చేసేటువంటి దానం కూడా తీసుకోవాలి ఇక్కడ అయితే ఇక్కడ సత్కారమాన పూజార్థంలో కూడా తనను అందరూ గౌరవించాలని దానం అని అందరూ రాశారు అర్థం కానీ భగవత్వాదు వారు అంటారు సత్కారము మానము పూజ కూడా వాడు చేస్తాడే కానీ అవతల మెచ్చుకోవాలని చేస్తాడు నేను ఎంతమందికి దానం చేశాను ఎంతమందిని పూజించాను ఇంతమంది కోసం చేశాను అనుకుంటాడే తప్ప వాడు ఈశ్వరాత్మ బుద్ధితో చెయ్యడు అని అక్కడ అర్థం చెప్పారు అదే అంటే నేను ఇంతమందికి సన్మానం చేశాను అందుకే బహుసన్మాన బంధు నా పేరు ఇంతమందికి నేను ధనాలు ఇచ్చాను అని చెప్పడం అనమాట దానికోసం చేసేవాళ్ళు ఉంటుంటారు అండి అందుకే మహాదాత అని బిరుదిస్తే దానం చేస్తాడు ఆయన ఇలాగ కొంత మనం మొన్ననే ఎప్పుడో చెప్పుకున్నాం వాడు ఫ్యాన్ దానం చేశాడు రెక్కల మీద పేరు రాశాడు కండిషన్ స్విచ్ వేయొద్దు పేరు కనబడదని ఇలాంటి ఉంటూ అండి మెట్టు కట్టింది ఇంత పేరు అంత మెట్టు కూడా ఇస్తాడు దాని మీద అంత పలకం వాడు అక్షరాలు వాడి పేరు తొక్కుతూనే వెళ్ళడు ఇక్కడ ఇలా ఉంటాయి ఇవంతా రాజస ఇక తామస దానాల దగ్గరికి వెళ్తున్నాం అదేశకాలే యద్ధానం అపాత్రేభ్య దియ్యతే అసత్కృతమవజ్ఞాతం తత్ తామసముదాహృతం ఇచ్చేటప్పుడు అవమానించి ఇవ్వడం తామసంట రాజసం కూడా కాదు ఇలాంటి వాళ్ళు మనకు చాలామంది కనబడుతూ ఉంటారండి యజ్ఞాలు చేయించుకుంటారు చివరికి ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎంత అవహేళన చేస్తూ ఇస్తూ కొన్ని చోట్ల చూడడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అవి తామసం ఇంకా రాజసమైన కొంత నయం తామసం కింద గడిపోతాయి అదేశకాలే దానం వాడు దేశకాలాలు చూడ్డు అంటే మంచి సమయం మంచి చోటు చూడకుండా చేసేస్తుంటారు అందుకే దానం చేసినప్పుడు కూడా చోటును కూడా మంత్రంతో పరిశు పరిశోధన చేసుకోవాలి ఇంట్లో చేసిన ఎక్కడ చేసిన చోటు పవిత్రం కావాలి వాడు చోటు పవిత్ర చూడ్డు కాలనియమం పాటించడు ఎప్పుడు పెడితే అప్పుడు అపాత్రేభ్య పాత్రులు కాని వారికి ఇస్తాడు అన్నాడు అంటే ఇందాక చెప్పిన పాత్రతా లక్షణములేమీ లేని వాళ్ళకి ఇస్తారట ఎటువంటి వారికి అంటే మూర్ఖ తస్కరాదిభ్యహ అన్నారు భగవత్పాద వారు మూర్ఖులకి తస్కరులకి కొందరు దానాలు అమ్ముకుంటారండి అక్కడ ఉంటారు రెడీగా వీడు పుచ్చుకొని అక్కడ ఇచ్చేసేవాడు ఇది వ్యాపారం ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు గోదానం లాంటివి మనం కానీ దానం చేస్తే వాడికి తీసుకెళ్ళి అమ్ముకుని ఆ డబ్బులు ఇద్దరు పంచుకుంటే దాత గోవుని ఖండించిన పాపానికి పోతాడు చెప్తున్నారు ఇక్కడ అలాంటి చోట్ల కొన్ని కొన్ని దానాలు అలా ఉంటాయి నియమాలు ఇవన్నీ ఇవన్నీ రాజస తామస దానాల్లో ఇంకా బాధాకరమైనది అది మూర్ఖ తస్కరాదులకివ్వడం అపాత్రులకి ఇవ్వడం తామస్ తపస్సు అసత్కృతం సత్కరించకుండా ఇవ్వడం ఎందుకంటే దానం ఇచ్చేటప్పుడు పాదప్రుకాళాలను చేయడం గంధము అక్షతులు ఇచ్చి పూజించడం భగవత్ భావన చేసి విష్ణుస్వరూపాయ అని ఇవ్వాలి కదా అలాంటి సత్కారం చేయకుండా ఇచ్చేటువంటిది అవజ్ఞాతం అవమానిస్తూ ఇచ్చేటటువంటిది అంటే అపాత్రులకి ఇచ్చేది సత్కారం లేనిది అవమానంతో చేసేది సరి అయిన దేశకాలాలు చూడని దానాన్ని తామసము అని అంటారు సుమా ఇంతవరకు ఇవన్నీ వివరంగా చెప్పి ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటండి అంటే చేసినట్టు పాడైన వస్తువులు ఇవ్వడం ఇలాంటివి కూడదని చెప్పేసారి అన్నీ అయిపోయాయి ఇంతవరకు కూడా యజ్ఞము తపస్సు దానము మూడు వివరించాడు ఆహారం వివరించాడు నాలుగు వివరించాడు తపస్సు అంటే ఏమిటో మరో మూడు వివరణలు ఇచ్చాడు అంత సమగ్రంగా అయింది ఇందులో మనకు అర్థమైంది ఏమిటి ఏది శ్రేష్టము అన్నిటికీ సాత్వికం సాత్విక యజ్ఞం సాత్విక తపస్సు సాత్విక దానం ఇది గొప్పది కానీ రాజస్య స్థితిలో ఉన్నాం ఏం చేస్తాం కొంచెం సాత్విక లక్షణాలు తెచ్చుకుంటూ వెళదాం అనుకుంటే కృష్ణుడు చెప్పినటువంటి మాట మనకు వంట పట్టినట్లే అంతే ఇక్కడ క్రమంగా వెళదాం ఆ స్థితికి తప్పేముంది ఇక్కడ అయితే మనం అలాగ సాత్వికంగా శాస్త్రబద్ధంగా వెళదామని చేసినా పరిపూర్ణంగా చేయగలమా ఇక్కడ అది ప్రశ్న ఎంత సాత్విక తపస్సు చేసినా ఎంత దానం చేసినా యజ్ఞం చేసినా పరిపూర్ణ ఫలం పొందడానికి తగ్గట్టుగా పరిపూర్ణంగా చేయగలమా మానవులు అనేక లోపాలు ఉంటాయి కదా ఆ లోపాలు ఎలా పోతాయి అంటే నేను ఇప్పుడు చెప్పబోతున్న మూడు బ్రహ్మముకు సంబంధించినటువంటి నామములు ఉన్నాయి వాటితో చేసినట్లయితే అవి పోతాయి సుమా అది ఓం తత్స నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చీతపురాహ ఓం తత్ తత్సత్ ఈ మూడింటితో చేసినటువంటివి అవి సాత్వికముగా సాత్వికమైన ప్రధానం లేదా రాజసమైన సాత్విక ప్రధానంగా కలుగుతూ ధర్మబద్ధమైనట్లయితే ఆ కర్మాంతంలో ఈ మూడు పదములు పలికి చేసినట్లయితే అవి విగుడము కాకుండా అంటే లోపము లేకుండాను చక్కని సిద్ధి వచ్చేటట్టుగాను జరుగుతుంది అన్నాడు ఈ మూడు శబ్దములు ఓం తత్సత్ అందుకే మనకి పెద్దలు ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనేది అలవాటు చేశారు ఏంటి ఓం తత్సత్ ఇది ఏ ఏ సమయాల్లో వాడాలి కేవల ప్రణవం ఎప్పుడు వాడాలి తత్ెప్పుడు వాడాలి సత్ ఎప్పుడు వాడాలి కలిపి వాడాలి ఇవన్నీ కూడా ఇక్కడ భగవాన్ చెప్పబోతున్నాడు శాస్త్రంలో అసలు ఓం తత్సత్ అంటే ఏంటి ఇక్కడ మధుసూదన సరస్వతి గూఢార్త దీపికలో భాష్యం రాస్తూ గొప్ప మాట అంటాడు కేవలం ఉచ్చరించేంత మాత్రాన పూర్ణఫలము రాదన్నాడు ఇక్కడ అంటే మా అంతా చేసే ఓం తత్సత్ అనేది సరిపోతుంది కదా అంటే అసలు మూడు ఉంటు యొక్క అర్థం నీకు తెలియాలి పరమార్థం తెలియాలి తెలిసిగాని నువ్వు ఉచ్చరిస్తే తప్పకుండా పూర్ణఫలం లభిస్తుంది అని అడండి ఇక్కడ అది గొప్ప విషయం ఇక్కడ మరి తెలుసుకోవాలి కదా ఎందుకన్నారు ఓం తత్ సత్ అని ఎందుకన్నారు దాని విశేషమేమిటి ఎవరు చెప్తారు కృష్ణుడు చెప్తాడు వినడానికి రేపు అందరం మళ్ళీ సిద్ధమయ్యొద్దాం సర్వం చరణారవిందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా నమస్తే శ్రీకరుక్షేత్రోణిహారిణే పాసారథిపాయ గీతాచార్యాయ మంగళం మంగళం కోసలింద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం సర్వంగళమాంగళ్యే శివే సర్వాధ సాధి శణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్ కాశీక్షేత్రనివాసాయ కామితాయే విశాలాక్షిసమేత విశ్వనాథాయ మంగళం శ్రీమద్రమామణ గోవిందో హరిగోవిందమః పార్వతీపతర హర మహాదేవ